డు స్వామి నిదురేళ నీవు పుట్టి మా అమ్మ క్షీరాబ్ది ద్వారసుడు జన్మించింది కార్తీక శుద్ధ ద్వారశ స్వామి పాల సముద్రం నుంచి యోగ నిద్ర ముగించి నిద్రలేసే సమయం క్షీరాబ్ది ద్వారసుడు జన్మించిన తల్లికి పుట్టడం వల్ల నాకు దైవభక్తి వచ్చింది మా నాన్నగారు ఆగస్టు పదిహేను జన్మించారు అందుకని దేశభక్తి కూడా వచ్చు పాలసంద్రమందు పవ్వలించడు స్వామి నిదురలేని ఊపు నిదురలేము నిర్నిద్రయోగమ్మునందజేసినట్టి అమ్మవమ్మా నిరలేము నిర్నిద్రయోగమ్మును అందజేసినట్టి అమ్మవమ్మా ఏమిటి నిర్నిద్ర యోగం అది మనం రామకృష్ణ కథామృతం నుంచి కలిగిద్దాం విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు అంటారు ఏమిటి యోగ నిద్ర మనకి భోగనిద్ర తెలుసు రోగనిద్ర తెలుసు సుఖంగా తినేసి పడుకోవడం భోగనిద్ర అనారోగ్యంతో మొక్కుతూ మూలుగుతూ పడుకోవడం రోగనిద్ర కానీ మరి ఏమిటి కొంతమందికి నిద్ర యోగం ఉండదు అది వేరే ది య నిద్ర ఆయన నిద్రయోగం లేదండి బాబు అంటే కాదు భోగ కాదు రోగనిద్ర కాదు నిద్రయోగం లేకపోవడం కాదు ఆయనది యోగ నిద్ర ఏమిటి యోగ నిద్ర అంటే ఆయనే భగవద్గీతలో చెప్పాడు యానిశా సర్వభూతానా తస్యాం జాగ్రత్త సంయమి ఎం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో జీవులందరూ ఏ విషయాల్లో మెలుకుగా ఉంటారో అప్పుడు ఆ విషయాల్లో యోగి నిద్రపోతూ ఉంటాడు ఆ విషయాల్లో ఇతర జీవులందరూ ఎప్పుడు మెలుకుగా ఉంటారో అప్పుడు యోగి నిద్రపోతూ ఉంటాడు ఇతర జీవులందరూ ఎప్పుడు నిద్రపోతూ ఉంటారో అప్పుడు యోగి మెలుకుగా ఉంటాడు లోకంలో జీవులందరూ ముఖ్యంగా తెలివితేటలో వివేకం కలిగినటువంటి మానవు ఏ విషయాల్లో నిరంతరం తాపత్రయ పడిపోతూ ఉంటారో ఆ విషయాలను యోగి వెంట్రుక మొక్క కింద భావిస్తారు తీసి పారేస్తాడు తృణప్రాయం ఏమైనా అంతకు అంత ఎందుకు అంత ఉంటాడు అదే లోకంలో వ్యక్తులందరూ జీవులందరూ ఏ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏ అద్వైత జ్ఞానాన్ని అర్థం కాదు అనేటువంటి మాటతోటి పక్కనెట్టేస్తూ ఉంటారు దాన్ని చాలా తీవ్రంగా గంభీరంగా తీసుకుంటాడు యోగి అంతకుమించి కావలసింది ఏముందంటాడు ఇది మిగిలిన జీవులకి యోగికి తేడా సాధారణ యోగులే ఎలా ఉంటే యోగిహృనగమ్యం అని వర్ణింపబడినటువంటి శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడండి ఆ యోగుల హృదయాలే ఆయనకి ప్రయాణానికి లక్ష్యంట డెస్టినేషన్ ఆయన ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది అంటే యోగి హృదయంలో ముగుస్తుంది ఆయన అక్కడికి చేరుకోవాలనుకుంటాడు చేరుకుంటాడు నిజానికి చేరుకోవడం ఆయన అక్కడే ఉన్నాడు ఆ యోగి అప్పుడు తెలుసుకున్నాడు ఉన్నాడు అని అంతే తేడా అంతవరకు తెలియలేదు ఉన్నాడు ఇప్పుడు తెలిసింది అంతేకాని విష్ణుమూర్తి ఓ ఇంకో చోటకి చేరుకోవడం ఉండదు అంతటా ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నాడనే విషయం యోగికి అప్పుడు తెలిసింది కాబట్టి ఆయన అక్కడ చేరుకున్నాడు అన్నట్టుగా చెప్పారు అమాట మనం రైలు ఎక్కితే చూడండి విజయవాడ వచ్చింది విజయవాడ వచ్చింది విజయవాడ ఎందుకు వస్తుండే జడ పదార్థం అది ఎక్కడికి రాదు ప్లాట్ఫారం విజయవాడ వస్తుందా ఎంత అజ్ఞానం మనం మాట్లాడేది విజయవాడకి మనం వెళ్ళాం కానీ ఎవరు మరి రైలు ప్రయాణం చేసిన వాళ్ళు విజయవాడకి నేను వెళ్తున్నారు సికింద్రాబాద్కి నేను వచ్చింది నాన్నడే విజయవాడ వచ్చింది సికింద్రాబాద్ వచ్చి అది రావడం ఏంటంటే వీడు అన్ని అబద్దాలే మనం మాట్లాడేవి పక్కగా చెప్పాలంటే అంతే పచ్చి అబద్ధాలు ఈ భాష అర్థం చేసుకుంటే వేదాంతం తెలుస్తుంది అందుకే శంకరాచార్యస్వామి జగత్తు మాయా అన్నారు మాయా అంటే తిరగేయండి యా మా ఏది లేదు అది యా మా ఏది లేదు అది జగత్తును తిరగేస్తే కానీ జగన్నాథుడు అర్థం కాడు ఎందుకంటే జగత్తు మన కళ్ళల్లో తిరగేసి పడుతోంది మనందరికి తెలుసు మన రెటీనాలు మీ ప్రతిబింబాలన్నీ నా కళ్ళల్లో తిరగేసి పడుతున్నాయి నా ప్రతిబింబం మీ కళలో తిరగేసి పడుతుంది మనకి తిరగేస్తే కనపడుతుంది జగత్తు అందుకని తిరిగి తిరగేస్తేనే అర్థమవుతుంది అందుకే సంస్కృతంలో కొన్ని వేదాంతపరంగా అత్యంత కీలకమైనటువంటి మాటలు తిరగేసి చెప్తాను ఇలా చెప్పరు నిన్న చిత్రగుప్తుడు అన్నట్టే కావాలనే చేస్తారు ఆ ఫిట్టింగ్ అంతా ఎట్టికే స్క్రూ బిగిస్తాడు తెలియకూడదు మంచిదిగా చిత్రగుప్తుడు అంటాడు వాడికో వేషం వేస్తాడు ఏదో యమధర్మరాజు లోకంలో ఉంటాడు వాడు పుస్తకం పట్టుకుని అన్ని చదువుతూ ఉంటాడు వాడికింత కూరలు ఉంటాయి మేషాలు ఉంటాయండి ఏమీ అది మన చిత్రగుప్తుడు మన మనస్సులో ఉన్న జ్ఞాపకాలవన్నీ ఆ జ్ఞాపకాలను తొలగించుకోవాలి వాళ్ళు చూస్తాం పాప విముక్తి ఎలా జరుగుతుంది అనేది పరమహంస మన కోసం ఎంత సులభమైన ఉపాయాలు చెప్పారో తెలుసుకుంటాం మనం అదృష్టవంతం అందుకని అందరూ మెలుపునప్పుడు నిద్రపోవడం అంటే అందరూ ఏ విషయాల కోసం తాపత్రయపడుతున్నారో ఆ విషయాల విషయంలో యోగి నిర్లిప్తంగా ఉంటాడు అది పెద్ద విషయం ఉద్యోగం వస్తే ఏమిటవుతుంది జీతం పెరిగితే ఏమైంది పెళ్ళి అయితే పిల్లలు ఉంటే ఏమైంది లేకపోతే ఏమైంది ఇప్పుడు అంత అంత తీవ్రంగా ఆ విషయాన్ని అంటాడు మనకు అదే ఎక్కువ అదే మనం ఏ అధ్యాత్మ జ్ఞానం విషయంలో ఏ రామాయణ భారత భాగవతాల తాత్పర్యాన్ని గ్రహించే విషయంలో మనం అశ్రద్ధ వహించి సుందరకాండ చదివితే ఈ ఫలితం విరాట పర్వం చదివితే ఈ ఫలితం భారతంలో ఇది చదవచ్చు చదవకూడదు ఒకవేళ చదివితే ముందు మొదలు పెట్టాలి తర్వాత ఇది మొదలు పెట్టాలి ఇది విచిత్ర సందేహం చాలామంది రామాయణం సుందరకాండతో మొదలు పెట్టాలి కదండీ అని అడిగారు మొన్న అలా అయితే వాల్మీకి అలాగే రాసేవాడు కదా అన్నాను వాల్మీకి కంటే వీడు తెలివైన వాడా మొదలు పెట్టడం అయితే వీళ్ళు మధ్యలో ఒక పని చేయపోయినట్టు పప్పుతో మొదలు పెట్టదు తిన చారుతో మొదలు పెట్టమన్నట్టు భోజనం తర్వాత పప్పు వేసుకోమనండి తర్వాత ఆకాయ వేసుకోమనండి మధ్యకి వేసుకుని చివరిలో మళ్ళీ చారు వేసుకోమనండి అయిపోతుంది ఇంట్లో ఒక రాట వేరే ఉంటాడు వెళ్ళి కడుపులో గొడవలు ఆడిపోయి భోజనానికి వరుస ఉంది ఎప్పుడు ముందు పప్పే తినాలి ఖచ్చితంగా పప్పే పప్పు అంటే పప్పు కాదు ఏది కఠినంగా ఉండి అరగడానికి కష్టంగా ఉంటుందో అది ముందు తినాలి అందుకని పప్పు ముందు తినమని పప్పు అరగడం కష్టం పన్నెండున్నరకో ఒంటి గంట మనం భోజనం భోజనం చేసేటప్పుడు పేగులు కరకరలు ఆడుతూ ఉంటాయి క్లచ్స్ ఏదో క్లచులు ప్లగ్లంటారు చూడండి అలా ఉంటాయి ద ద వెయ్యి వెయ్యి ఇంకా వెయ్యి మంచి ఆకలి మీద ఉంటాయి అప్పుడు కాస్త గట్టి పదార్థాలు మారేయాలి అది ఇంకా రక్క కాస్త శాంతిస్తుంది ఆత్మరాముడు శాంతించే మొనాలు మొదలు తిన్నామంట అప్పుడు నేముగా కూర దాని తర్వాత కొంచెం అరగడం కష్టమది పప్పు కంటే కూర తేలిక కానీ కూర కంటే పప్పు అరగడం కష్టం ఆ తర్వాత ఇంకా ఓపికన బట్టి పచ్చడి పులుసు మజ్జిగ ఇంక ఎవరి విత్తం కొద్దీ వైభవం ఇంక చివర పచ్చడి మజ్జిగతో ముగించండి నేను ఎందుకు చెప్పారు అంటే అప్పటికి ఆకలి పూర్తిగా అయిపోతుంది ఇంకా ద్రవపదార్థాలు తప్పితే ఘన పదార్థాలు పట్టుకునే అవకాశం ఉండదు ఇంకా వెనకడికో పెద్ద మనిషికి రాజుగారు పూర్తిగా భోజనం పెట్టాక వచ్చి పూర్చున్నాక కాస్త ఒక్క పొడ వేసుకోండి అన్నట్టు ఒక్క పొలకు పట్టే రెండు గార్లే నొక్కేవాడి అన్నట్టు ఆయన స్థాయి వద్దండి వద్దండి అన్నట్టుంది భలేవారండి వద్దండి బాబు చోటు లేదన్నట్టు ఒక్క పొలకు చోటు ఏముందండి మీకు తెలియదండి మా సంగతి ఒక్క పొలకు పట్టే చోటు ఉంటే రెండు గాలిని లొక్కేనా అన్నట్టు అలా ఉంటుంది మరి అలా తినేస్తే మరి అరగడం కష్టం అందుకే కడుపు సగం నిండే వరకే తిని సగం నీళ్లతో నింపాలి మిగిలిన ఆ మిగిలిన సగంలో సగం నాలుగో వంతు గాలికి వదిలేయాలి ఆ నీళ్లతో నింపడం అంటే చారు మధ్యగా అయినా ఇలా చెప్పినట్టే రామాయణం చదవడానికి ఒకటే పద్ధతి ఏ పద్ధతిలోనూ వాల్మీకి రాశాడు మనం ఎవరో మార్చడానికి ఎందుకు మార్చడం ఎందుకు మారుస్తున్నాం అంటే సెంటిమెంట్ మనకి యుద్ధంతో ముగిస్తే మన ఇంట్లో యుద్ధాలు అయిపోతాయి రామాయణంలో చెప్పినట్టుగా జరిగిపోతే ఇంకేముంది గొడవ అనే అలాగే జరిగేది అనంతకాండ చదివితే మనకు కూడా వనవాసం వస్తుందేమో అదేమిటి వాళ్ళకి వాళ్ళ చదివితే మనకు రావడం ఏమిటి ఈ మన దేశంలో భావాలు కొన్ని విచిత్రంగా ఉంటాయి దుర్మార్గుల్ని మనమే అనవండి దురదృష్టవంతులను అవమానిస్తామో చాలా దారుణమైన విషయం దుర్మార్గుల్ని ఏమనండి మనకు నూరు రాదండి అసలు మన కళ్ళ ముందే వందల కోట్లు మింగేసిన దుర్మార్గులు కళ తిరుగుతూ ఉంటే మనకు ఎందుకు మనకు ఎందుకు అంటారు కరే నమస్కారం అండి మీరు సీఎం అయితే బాగుంటుందంటే భయం ఎంత ఆశ్చర్యమో నాకు అది వాడు పచ్చి దుర్మార్గుడా లక్షల కోట్లు మింగేసాడా వాడు కనపడితే ఏం అనకపోగా కనీసం పక్క నుంచి అసహించుకొని వెళ్ళిపోకపోండీ మీరు సీఎం అవ్వాలి ఎంత ఎంత అడేమో భయం మనకి ఎంత ఎంత బలహీనం అండి మనం మనకి ఆధ్యాత్మికత ఎందుకు దేవుడు ఎందుకు దేవుడు అంటే నమ్మకం ఉందా దేవుడు అంటే నమ్మకం ఉన్నవాడు ఎవడికి భయపడ్డావు ఎవడికి భయపడ్డా యమధర్మరాజుకి భయపడ్డా వీడు ఎవడు మనం భయపడ్డా దుర్మార్గులేమో మనం ఏమనవ్వండి దురదృష్టవంతులు ఎవరో భర్తపోయి బాధపడుతూ ఉంటుంది ఆమె చూస్తే మనకేదన్నా అవుతుందేమో మంగళవారం వెళ్ళొచ్చా శుక్రవారం వెళ్ళొచ్చా ఎంత దుర్మార్గం ఎంత దురదృష్టవంతుడి ఎంత నీచమైన ఆలోచనలు మనవి అప్పుడు దురదృష్టవంతురాలమ్మో బాధపడుతుంది వాళ్ళని అవమానిస్తాం మనం మరో విషయం చెబుతున్న ముఖం మాట పడకుండా ఆధ్యాత్మిక బేటం కదా మన మనస్సు మాల్చుకోవాలి ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అత్యాచారం జరిగింది ఆ అమ్మాయిని చూసి దురదృష్టవంతురాలు అంటే ఏంటండి బహిరంగంగా అమ్మాయి బయటకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలా చేయలేదు వాడిని తీసుకొచ్చి నడి మీద తన్నయ్యారు పడుతుంది అయి వాడిని ఏమనవండి ఇంకెక్కడి అమ్మాయి గురించి ప్రచారం అందుకే వాళ్ళు ఎవరు రారు జరుగుతూనే ఉంటాయి ఇంకా కదా అమ్మాయి దురదృష్టవంతురాలు అందులో అమ్మాయి తప్పు ఏమీ లేదు ఏమి శంకించాల్సిన అవసరం లేదు పక్కాగా చెప్పాలంటే నరకాసురుడు బంధించినటువంటి క్షత్రియ కన్యల్ని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడము ఆయన చేసిన పని అదే పదహారు వేల మందిని చెరసాల్లో పెట్టినవాడు సత్యనాయ వ్రతాలు చేయించాడు రెండేళ్ల పాటు ఏం చేస్తాడో ఊహించచ్చు భాగవతంలో ఉన్నదే వాళ్ళనే శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నది గోపికలను కాదు పొరపాటు మాట్లాడదు భాగవతం చదవండి సత్యభామ నరకాసురులు యుద్ధం అయ్యాక నరకాసురుని చంపి క్షత్రియ కన్యల్ని విడిపించాడు ఆ విడిపించిన వాళ్ళనే పరమాత్మ చేసుకున్నాడు వాడు మూడు నాలుగు ఏళ్ల పాటు చెరసాలలో ఉన్నారు వాళ్ళందరికీ నక్షోత్రులు చేయిస్తాడు వాళ్ళ చేత అందుకోసం బంధిస్తారండి రాక్షసులు శ్రీకృష్ణ పరమాత్మ చేసి చూపించాడు మనకి జీవితం అంటే ఏమిటో సంస్కరణ అంటే ఏమిటో మనం ఏమనుకుంటామంటే పవిత్రత పవిత్రత పవిత్రత అనే పేరు మీద శరీరాల పవిత్రతకే ప్రార్థన చేస్తాం మానసిక పవిత్రత గురించి అసలు ఆలోచించాం మనం అది అతనికి అన్యాయం చేసింది కన్న తల్లి అన్యాయం చేసింది మరి వాడి జీవితం ఇంకోలా ఎలా ఉంటుంది వాడికి తెలిసా కూడా చాలా బాధగానే ఉంటుంది ఆ విషయం ఎంతో అన్యాయం చేయాలనే ఉంటుంది వాడికి ఆ పరిస్థితుల్లోనే కరువుల జీవితాలు చదవాళ్ళు మనం తొందరపడి దూషించకూడదు దుర్యోధనుడు వేరు అది ఒళ్ళుపొకరు వ్యవహారం అది అంత మన స్నేహితులే వాళ్ళందరూ అయినా వేరు ఇది మనం ఎలా ఆలోచన చేస్తామంటే ఇలా సమాజంలో మన కళ్ళ ముందు కనపడుతున్నా సరే ఈ విషయాల గురించి మనం ఆలోచించాలి దేశభక్తి అంటే అదే మనకెందుకు మనకెందుకైనా వదిలేస్తాం అదే శ్రీకృష్ణుడు మరి భాగవతంలో వదిలేశాడా వాళ్ళందరినీ సంహరించుకుంటూ వెళ్ళాడే రుణావర్తుల దగ్గర నుంచి శకటాసురుడు దగ్గర నుంచి శిశుపాలుడి దగ్గర నుంచి నరకాసురుడి దగ్గర చావు అనేది తన చేతుల్లో లేదని తెలిసి ద్వారకలో సముద్రంలో నగరం కట్టించుకుని భీముణ్ణి తీసుకెళ్లి వాడిని చంపించాడే అంతేకాని వదల్లేదే మనం కృష్ణుడిని పూజిస్తాం రాముడిని పూజిస్తాం దేశంలో ఘోరాలు నేరాలు జరుగుతుంటారు మనకెందుకు నువ్వు ఎవరికే వెళ్ళి చదువుకో అక్కడే స్థిరపడిపోయి మళ్ళీ రాకమ్మా బాగుంటుంది ఎక్కడ మన ఆలోచన ఇంతవరకే ఎందుకంటే మన పిల్లాడు బాగుంటే చాలు చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష నేను నా పెళ్ళ నా పిల్లలద్దరికీ రాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుడు కూడా వచ్చి ఇంటి ముందు గేట్ కీపర్ పని చేయాలి నాకు అందుకేదైనా వ్యర్థం ఉంటే చెప్పండి చేసేస్తాం మిగిలిన ప్రపంచం మనకి ఎందుకంటే గొడవంతా మొత్తం పోతుంది అటువంటప్పుడు దేశభక్తి రాహిత్యమైన దైవభక్తి ఉపయోగపడే విషయం కాదు దేశభక్తిని దైవభక్తిని రెండు కళ్ళలాగా పిల్లలకి నేర్పాలి అప్పుడు దేశం బాగుంటుంది అది తెలియాలి అంటే సర్వం కల్విదమేమోహకం నాణ్యదస్థి సనాతనం అన్నమాటకు అర్థాన్ని కథామృతంలో రామకృష్ణ పరమహర్షి చెప్తాను అమ్మవారి దేవీ భాగవతంలో నారదుడుతూ ఉంటాం ఎందుకయ్యా వాళ్ళు వీళ్ళు వాళ్ళు భేదాలు చూపిస్తావు మంచి చెడ్డా అంటావు ధ్యానధ్యాతృధ్యేయ రూపాధ ధర్మాధర్మ వివర్జిత ధర్మాధర్మాలు రెండింటికి అతీతంగా ఉంటానయ్యా నేను ధర్మం అధర్మం అని మీరు చెప్పుకుంటున్నారు ఒకరికి ధర్మం అయింది ఇంకోరికి ఆ ధర్మం అవుతుంది ఒక దేశంలో ధర్మం అయింది ఇంకో దేశంలో ఆ ధర్మం అవుతుంది ఒక కాలంలో ధర్మమైంది ఇంకో కాలంలో ఆ ధర్మం అవుతుంది ధర్మధర్మాలకు లెక్క ఉందా చేత మనం ఏ దేశంలో పుట్టాము ఆ ధర్మాలు మనం ఏ కాలంలో ఉన్నాం ఆ ధర్మాలు అలాగే మనం ఏ వయస్సులో ఉన్నావు ఆ ధర్మాలు ఆచరిస్తే చాలు అందుకని ఇదే ధర్మమయ్యం లేదు ధర్మధర్మాలకు అతీతంగా ఉండదు అందుకని అన్నీ నేనే అందావు సర్వం కలివిధమే వాకం నేనే నా అన్యదస్తి సనాతనం సనాతనమైనటువంటి నేను అనే పదార్థానికి మించింది ఏది లేదు దీన్ని ఎలా తెలుసుకోవడం అనేది కథామృతంలో పరమహంస చెబుతారు దీన్ని ఎలా తెలుసుకోవాలి దానికోసం ఆ మహానుభావుడు చేసిన సాధన సామాన్యమైన నీళ్ల గదిలో కూడా కావాలన్న చాలాసేపు ఉండిపోయానా గోడలన్నీ తడివి పట్టారు తడికలన్నీ తడివి పట్టారు ఇదంతా పరమాత్మ కాదా ఇదంతా పరమాత్మ ఈ నీటి పొట్టు దేవుడా కాదా ఈ చిన్న చెంబు దేవుడా కాదా ఈ తుడుచుకున్న తువ్వాలు పరమాత్మ కాదా ఇది చేయవలసిన సాధన ఇవన్నీ మనం భోజనాదులు కాలకృత్యాలు సైనపానాలు మామూలు విషయాలన్నీ చాలా తేలిగ్గా మామూలుగా వదిలేసేసి ఇంకెక్కడో ఉంటుందో సాధన అనుకుంటాం మనం నిరంతరం బ్రహ్మ జపం ఏదైతే ఉందో అదే సాధన అప్పుడు ఇక్కడ కూర్చుని ఇంత పెద్ద ఈ అందమైన పువ్వుల మధ్యలో ఈ మైకులో మీరు వింటుండగా నేను మాట్లాడుతున్నప్పుడు నేను పొందే ఆనందానికి నా ఇంట్లో కరెంటు కూడా పోయిన స్థితిలో కొవ్వొత్తి ఎక్కడుందో వెతుక్కుంటూ నేను కూర్చున్న స్థితికి నాకు తేడా కనపడకూడదు యోగం అంటే అది యోగం అంటే ఈ వేదిక అయిపోయి నేను ఎనిమిదిన్నరకు ఎప్పుడో నేను వేదిక దిగ్గానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే అంతమంది ముందు మాట్లాడడం ఏమిటో నాకు విలువ గుర్తించటా ఇంట్లో నువ్వు నేను ఆవిడంటే నేను రోగి యోగిని కాదు రోగిని కింద లెక్క అది ఇక్కడ కూడా ఉపన్యాసం ఉండవాడు అందరినీ పిలిపిస్తానంట ఇంతమందిలో మనం మాట్లాడడం ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తగా సరసంగా ఉండడం పని వేరే పనులు ఉండవు అక్కడ ఉపన్యాసాలు ఇవ్వకూడదు పెట్టింది ఏదో జనాలు అది కూడా బెటర్ అంతే అక్కడ అంతే పని పిల్లలు వస్తారు పిల్లలతో ఎలా ఉండాలి అలా ఉండాలి అందుకే నేనంత ప్రవచనకర్తనే ఉపన్యాసకర్తనంటే మాకేం తెలిసిందో ఆ విషయం అంటాడు ఇది రెండింటినీ సమానంగా తీసుకోవడం అంత అన్ని ఒకటే ఈ ప్రవచన మందిరం ఏమిటో మనకి వైభవం ఏమిటో ఈ గౌరవం ఏమిటో ఇంటి దగ్గర మనం ఒక్కళ్ళ ఉన్నంతే ఇంకోటి ఏదైనా దుఃఖం రావచ్చారు బుద్ధులు అప్పుడు అంతే అప్పుడు ఒకటే స్థితి రాదని ఎవరా ఉందా రాలేదా ఈ సర్వం కలిగి మేవాకం అనే భావనని మనం తెలుసుకోవాలంటే రామకృష్ణ పరమహంసి చేసినట్టుగా అభ్యాసాలు చెయ్యాలండి ఓ పుస్తకం మీద ఏదో రాస్తున్నావు పుస్తకము పెన్ను నేను ఒక్కటే అయిపోతే దృక్కు ద్రష్ట దృశ్యం ఇంకా రాసేది ఏమిటి ఏమిటి రాస్తావు ఎంత రాసినా ఒకటే అప్పుడు ఆ రాత కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది గెలకం కీకం నెమ్మదిగా రాస్తాయి ఒక ఉత్తరాన్ని సామకాశంగా రాయడానికి కంగారుగా రాయడానికి మీరు సమయం తేడా చూడండి కేవలం ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంటుంది అంతే కార్డు మీద మీరు ఎవరికైనా ఉత్తరం కేకండి బర్బర్ బర్బర్ రైండి అలాగే సావకాశంగా ఒక్కో అక్షరం మనకు తెలుగు అక్షరాలు ఎప్పుడు ఓదాంతో ఒకటి కలవకూడదు గొలుసుకొట్టు రాత తెలుగు పద్ధతి కాదు తెలుగులో మొదటి బరి రెండో బరి మూడో బరి నాలుగు రకాల అక్షరాలు లేవు మనకు ఉన్నదాంతా ఒకటే బరి మూత బరి ఇప్పుడు అది కూడా లేదు తెలుగు అక్షరాలు ఒకదాంతో ఒకటి కలిసాయి అంటే వాడికి రైడింగ్ చేత కాదని అర్థం గొలుసుకొట్టు రాత గొప్ప విషయం ఏం కాదు అది చెప్పకూడదు అది తప్పుడు రాత తెలుగు అక్షరాలు కలవకూడదు ఎందుకంటే తెలుగు వాడు కలవరు విడిగానే ఉంటారు అది అంతే అందుకే ముత్యాలు కోవా ముత్యాలు కోవా అంటారు ముత్యాలు ఓదానకు కూడా దగ్గరగా ఉంటాయి కలవా ఉదాహరణకు ముచ్చుతారు అవసరమైతే ముత్యానికి ముత్యానికి మధ్యలో ఇంకేదైనా రంగు పూస పెట్టగలిగితే చాలా అందంగా ఉంటుంది అయితే ముత్యాలు కోవా ఇంగ్లీష్ వేరు ఇంగ్లీష్లో నాలుగు క్యాపిటల్స్ ఉన్నాయి రెండో బరు మూడో బరు ఏవో ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అది వాళ్ళు రకరకాలుగా ఉంటారు మళ్ళీ ఉండదు అంతే తెలుగులో ఎప్పుడు అచ్చతెలుగు భాష సంస్కృత తత్సమం రెండు ఉన్నాయి మళ్ళీ తెలుగులో అచ్చ తెలుగు పదాలు వేరు సంస్కృతం వచ్చి కలిసిన తర్వాత పరిస్థితులు వేరు సంస్కృతం వచ్చి కలిశాక ఉన్న మన భాషను తత్సమం అంట అసలు అచ్చ తెలుగు తద్భవం అంట మన అచ్చతెలుగు భాషలో లెక్క ఏమిటంటే అచ్చతెలుగు పదమ కాదని చెప్పడానికి ఒక అక్షరం వేరే అక్షరం ఉంది అంటే తెలుగు మాట కాదు సంస్కృతం అనేది వచ్చింది ఏ తెలుగు అక్షరాల్లో ఎప్పుడు ఏదో తా తా కింద తావత్తే కాకింద కావత్తే చాకింద చావత్తే ఉంటుంది అలా కాకుండా చక్రము వక్రము తక్రము అలా ఏదైనా వేరే ఒత్తు శక్యము సామ్యము అనేదో వచ్చి మా కింద యావత్తు వచ్చింది శక్యము కాకింద యావత్తు వచ్చింది ఖచ్చితంగా సంస్కృతం చూసిన మాటలు గ్రహించే తేలిక ఇది మొద్దు విభజన ఇంక మళ్ళీ మాట్లాడక్కర్లేదు ఇంకా ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉండాలి కాకుండా వేరే ఒత్తు ఉంది అంటే అది తెలుప దీనికి ఒకే ఒక్క ఒత్తు మినహాయింపు రావత్తు కొన్ని ఉంటుంది మనకి పొద్దు అని ఉండేది అది పొద్దు అయిపోయింది పలుకుబడు పొద్దు అలాగే ముగ్గు ముగ్గు అంటాం మనం లేదు అచ్చ తెలుగులో అది మురుగ్గు కింద రావత్తుంటుంది కొత్త కొత్త అంటాం కో కింద ఒక రావత్తు ఒకటే మినహాయింపు అది కూడా తెలుగుకి సహజం కాదు కాబట్టి పోయింది ఏ అక్షరం కింద ఉండడమే సహజం సంస్కృతం ఇంగ్లీషు అనుకోండి ఆ పలుకుబడిని బట్టి ఏదో రకరకాల పదాలు ఏదో అభ్యాసము ఉంటాం బాగా కింద యావత్ వచ్చింది ఖచ్చితంగా సంస్కృత పదం మళ్ళీ మాట్లాడక్కర్లేదు అంతే అంతే ఒక అవధానం చేస్తుంటే అప్రస ప్రసంగం తెలుగు కష్టాల పరిస్థితి ఏమిటండి దేని దాని ఒత్తి ఉంటుంది మనకి మన వాళ్ళనే తొక్కేయడం అలవాటు కదా మనం వేరే వాళ్ళని ఏమనం కదా నాకు చమత్కం అలవాటు కదా అందుకని చెప్పాను మనం అండి మనం ఒక్కేస్తాం కదా అందుకని తెలుగు అక్షరంగిని తెలుగు అక్షరమే ఉంటుంది అయన ఇదే భాషదే అంటే భాష తెలిసినా భగవత్వం అర్థమవుతుంది భాష ద్వారానే అందుకే మన భాషను మనం కాపాడుకోవాలి మన దేవాలయాల్లో మన స్తోత్రాలే మనం చదవాలి తెలుగు పద్యాలే మనం చదవాలి భగవంతుడు స్పందిస్తాడు ముందు మన హృదయం స్పందిస్తుంది రామాలయానికి పెడితే దాశరథ శతకం పద్యం చదవండి కృష్ణాలయానికి పెడితే కృష్ణ శతకం చదవండి పద్యం శివాలయానికి పెడితే కాళహస్త్ర శతకం చదవండి వెంకటేశ్వర స్వామి కదా మూడు శతకాలు ఉన్నాయమ్మా రాసి హాయిగా చదువుకోవచ్చు ముందు మనకు అర్థమవుతుంది దొరుకుతున్నాయి పుస్తకాల షాపులో దొరుకుతున్నాయి అలా చదివితే ఆ భాషలో మనకు అర్థమవుతుంది అప్పుడు అన్నీ ఒక్కటే అని భావించగలుగుతాం అర్థమైతే అర్థం కాకపోతే అయోమయంగా ఉంటుంది దానికి గొప్ప ఉదాహరణ ఆయన అభ్యాసం చేస్తే మనకి పురాణాల్లో దొరికే గొప్ప ఉదాహరణ ఏమిటంటే సర్వము ఆయనే అనడానికి కృష్ణరాయభారం అయిపోయాక ఎంత చెప్పినా దుర్యోధనుడు వెనకపోతే శ్రీకృష్ణుడు కూడా ఆశ్చర్యమైంది ఈ ఊటివీడు ముద్దా మూర్ఖుడా వీడు ఇంతమందితో యుద్ధం చేసేద్దామని వీడు గెలుస్తాడా పైగా నేను అవతల పక్షాన ఉన్నా అని తెలిసిపోయింది కదా నీకు ఎలవరిస్తాను అండి ఏదో వ్యూహం చేసేస్తాను కదా ఆ మాత్రం తెలియదా ఏంటిది పని రామావతారంలాగా నేను దేవుణ్ణి కాదు అని చెప్తే వేరే విషయం రాముడు ఎప్పుడు దేవుణ్ణి అని చెప్పలేదు ఎవరో అన్నా కూడా నాకేం తెలియదు అండి మా అమ్మ కౌశల్య మా నాన్న దర్శనదురు కావాలంటే ఆధార్ కార్డు చూసుకున్నాను ఆయన అసలు ఒప్పుకోలేదు మహర్షులు లేదయ్యా నువ్వు దేవుడు ఏంటంటే నాకు ఎందుకంటే అవన్నీ అన్నాడు కృష్ణుడు అలా కాదు ఎవరు ముందే చెప్పాడు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చెప్పాడు నేను దేవుణ్ణి నువ్వు నా మీద నమ్మక మీద నాకేమన్నా అంతటి కూడా వెళ్ళాడు కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే పని విఫలమైందా సఫలమైందా అనేది ప్రయత్నం బాగా జరిగితే చాలు విజయవంతంగా అయితే సఫలమైనట్టు కాదు ప్రయత్నం బాగా జరిగితే సఫలమైనట్టు అది అర్థం చేసుకోలేక మనం చాలా పనులు నాకు ఏమిటో నేను ఏం తలపెట్టినా అవట్లేదు అవట్లేదు అని నేర్చుకుడుతు తల సమస్య కష్టపడి పని చేయాలి ఫలితం గురించి ఆలోచించు అది విజయవంతం అవ్వడం పెద్ద సమస్య కాదు కొన్ని సందర్భాల్లో అవుతుంది కొన్ని సందర్భాల్లో అవదు అవ్వకపోవడానికి వేరే కారణాలు చాలా ఉంటాయి మనం కారణం కాదు మనం కారణం కాదు మన ప్రయత్నం మనం చేస్తే అది విజయవంతం అయినట్టే ఇంకోసారి మనం అనుకున్న ఫలితం రావచ్చు రాకపోవచ్చు పని విషయంలో ఆనందంగా ఉంటానంటే ప్రయత్నమే అందుకే కృష్ణ పరమాత్మ రాయభారం విఫలమైనా కూడా ఏమాత్రం బాధపడలేదు ఆయన ఎవరు నువ్వు వెళ్ళినా అవ్వలేదు అన్న ఆయన పట్టించుకోవడం ఆ విషయాన్ని తన ప్రయత్నం తాను చేసాడు లేదా ఎందుకంటే విఫలం అవుతుంది వాడు వెళ్ళని కానీ అయిపోయాక కనుడు దగ్గరికి వెళ్ళాడు ఆయన ప్రయత్నం చూడండి ఎంత ప్రయత్నం చివరికి ఎందుకోసం కరుణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడండి మనలో చాలామంది వేము ఉంటామంటే కర్ణుడిని ఏదో రకంగా పాండవుల పక్షాలకు లాగితే పాండవుల బలం పెరుగుతుంది కదా శ్రీకృష్ణుడు గొప్ప రాజనీతిజ్ఞుడు వ్యూహకర్త అని పొలిటికల్ మాటలు ఇవ్వండి వ్యూహకర్త రాజనీతిజ్ఞత కాదు పరమాత్మ యొక్క లోపల ఉద్దేశం ఏమిటంటే వీడు ఎందుకు ఇంత వినట్లేదు కర్ణుడి మీద నమ్మకం కదా కర్ణుడి మీద ఆధారపడి కదా ఎందుకంటే కన్నుడు పదిహేడో రోజున యుద్ధంలో చనిపోగానే దుర్యోధనుడు వెంటనే రంగ నిష్క్రమణ చేసేశాడు ఇంకా యుద్ధంలో లేడు వాడు పద్దెనిమిది రోజు వాడు యుద్ధం చేయాల సూర్యుడికి అభిషేకం చేసి విడిపోడు సూజ్యుడు ఎవరండి వాళ్ళ మేనమా వైడి వాళ్ళెందుకు చంపుతాడు జరిగింది కదా తెలుసు అందుకే తెలుగులో సామెత కన్నుడితో భారతం సరే కార్తీకంతో వానలు సరే సామెతలు చెబితే చాలంటే చాలా విషయాలు తెలుస్తాయి కనుడితో భారతం సరే కార్తీకంతో వానలు సరి కార్తీక మాసం తర్వాత వానలు ఉండవు కనుడు అయిపోయాక భారతం వెళ్ళేది మూసే ఇంకా గాసక్తి తగ్గిపోయింది ఎందుకంటే దుర్యోధనుడికి నమ్మకం లేదు ఆ యుద్ధం జరగడానికి దుర్యోధనుడు కారణం దుర్యోధనుడికి అంతా యుద్ధం చేయగలనే నమ్మకం కలగడానికి కర్ణుడు కారణం వాడి మీద వాడికి నమ్మకం కాదు వాడు కర్ణుడి మీద ఆధారపడ్డాడు వాడు భీముడిని కలవగలనేమో అర్జునుడిని కలవలేడు వాడు ప్రధానంగా భయపడింది భీముడికి కాదు దుర్యోధనుడు అర్జునుడికి భయపడ్డాడు ద్రోణ ధర్మరాజు భయపడింది దుర్యోధనుడికి కాదు ద్రోణాచార్యులకు కాదు కర్ణుడికి భయపడి చేర్చాడు జీవితం అంతా ఎవరు భయాలు వాడుకోనాయి అందుకని కర్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే పరమతాత్వికమైన రహస్యం కర్ణుడిని ఏదో ఒక రకంగా మనం మభ్యపెట్టి మమకారం గుర్తు చేసి లాగలిగితే యుద్ధమే ఆగిపోతుంది యుద్ధం జరగదు పరమాత్మ సంకల్పం అది యుద్ధం చేయించడం కోసం కృష్ణుడు పుట్టడంలో దుర్మార్గం అండేది గ్రంథం చదవకుండా మాట్లాడటం యుద్ధాలు చేయించడం కోసం భగవంతుడు పుట్టడండి భూభారాన్ని తగ్గించడం అంటే అర్థం మనుషులను చంపేయడం కాదండి దుర్మార్గాన్ని లేకుండా చేయడం అండి పరిత్రాణాయ సాధునం వినాయక దృష్కృతం అని స్పష్టంగా చెప్పాడు కానీ జనాభా తగ్గించడం కోసం ఎక్కడ చెప్పలేదండి తను సృష్టించిన జనాభాను భగవంతుడు తను తగ్గించుకుంటాడా అదో లేలా అది గొప్ప విషయమా అలా అయితే సృష్టించకుండానే జనాభా పెరిగిపోయింది కాబట్టి తగ్గించాలి అదేమిటండి అందుకోసం భగవంతుడు కొడతాడా భూదేవి ఎప్పుడు విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నా పురాణాల్లో ఎక్కడ ఉన్నా మీరు ఆ విషయం గమనించండి దుర్మార్గులు పెరిగినప్పుడే మొరపెట్టుకుంది కానీ భారతదేశంలో నూట పది కోట్లున్నారా చైనాలో నూట మంది ఉన్నారా సగం మందిని వేసేమని ఎప్పుడు అయితే భూభారం తగ్గించడానికి అమెరికా రష్యా ఎందుకు ఇండియా చైనా రెండు చూసుకుంటే చాలా సగం పోతుంది మొత్తం రెండు కోట్లు క్లోజ్ శ్రీమంత గోవిందో హరి రెండు దేశాలు చాలు మరి భూభారం అంతా ఇక్కడే ఉంది అందుకోసం కాదండి అది పాపభారాన్ని తగ్గించడమే లక్ష్యం భూమి ఎప్పుడు భారంగా భావిస్తుంది మనుషులను కానీ ఇతర జీవుల్ని కానీ ఏంటి వాళ్ళు పాపకర్మలు చేసినప్పుడే మనం పుణ్యకర్మలు చేసిన నిరంతర రామనామస్మరణతో రామకృష్ణుని మార్గంలో నడిచి మనం జీవితాన్ని గడపగలిగితే భూమిని ఉద్ధరించడానికి మనమే సరిపోతామండి మనమే పుణ్యాత్మకం ఎప్పుడు భూభారం కావాలి అంతే మార్చుకోవాల్సింది మన ప్రవర్తన అందుకని యుద్ధం ఆపేయడం కోసం కన్నుల దగ్గరికి వెళ్ళాడ అందుకని ఏదో యోహం వేసి వాన్నిటి రప్పిద్దామని కాదు ఎందుకంటే ఈ రహస్యం చెప్పితే ఆపేస్తాడేమో మనం ప్రయత్నిద్దాం కానీ కర్ణుడికి ఆయన పద్ధతులు ఆయనకు ఉన్నాయి ఒక్కో మనిషికి ఒక్కో జీవలక్షణం ఉంటుంది భారతంలో మూడు రకాల స్నేహాలు కనపడతాయి ఒకటి విఫల రెండు సఫల మూడు సుఫల స్నేహం ద్రుపదులు ద్రోణుడు చేసింది విఫల వాళ్ళ మధ్య ఒకరి మీద ఒకళ్ళకి సరైన నమ్మకాలు లేవు గౌరవాలు అందుకే విఫలమైంది దుర్యో కర్ణ దుర్యోధనుడికి సఫల స్నేహం అది ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వాడు చేయాల లేదు చివరి వరకు కలిసి ఉన్నారు అది గొప్ప విషయమే కానీ వాళ్ళ కలిసి ఉండడం వల్ల ఇరవై లక్షల మంది చచ్చారు అందుకే సఫల స్నేహం కానీ సుఫల స్నేహం కాదు మంచి ఫలితాలు ఇవ్వలేదు ఫలితాన్ని ఇచ్చింది మంచి ఫలితం కాదు దాన్ని విడకూడదామనే కృష్ణుడు చూశాడు ఎందుకంటే అదేదో స్నేహద్రోహం కాదు స్నేహం అనగానే గొప్పది అనద్దు ఆ స్నేహితులు మంచివాడే కాదు ఆ విషయం చెప్పు మా స్నేహితులు ఒకటి ఉన్నాడు అండి వాడు పొరపాటు లేదా కోపంలో ఎవరన్నా వేసేసాడండి వాడిని నేను రాత్రెల్లా కాపాడాండి నాకు స్నేహితుడు కమిట్మెంట్ దుర్మార్గం అంటారు దాన్ని చెట్ట వ్యతిరేకమైన పని చేసేవాడు నీ స్నేహితులు నువ్వే పట్టుకెళ్ళి అపకరించాలి అది ధర్మం మనం అలా ఒప్పుకోవండి స్నేహం స్నేహం ఏమిటా స్నేహం లోకానికి ఉపయోగపడిందా అపకారం చేసిందా దొంగతనం చేసిన వాడిని కాపాడతావా హత్యలు చేసిన వాడిని కాపాడుతావా దుర్వ్యసనాలు ఉన్నవాడిని కాపాడుతావా స్నేహమా అదేమి స్నేహం వాడుతోనే మనం స్నేహం చేసి ఆ ఫ్రెండ్ అంటే అందుకే నేను వాడి విషయాలు ఎవరికి చెప్పనండి అది కాదమ్మా అలా చెప్పనలా ధర్మమో ఆ ఉండాలి స్నేహం ఏమిటి స్నేహం అంటే జిడ్డు నువ్వునని కూడా అర్మ సంస్కృతంలో స్నేహం పెద్ద జిడ్డు ఆ జట్టు మనకు అంటుకోకుండా ఉండాలి అంటే ధర్మమా అధర్మమా గమనించాలి అంతేకాని స్నేహం ఏమిటి నా స్నేహితులం అండి కాబట్టి ఆయన నేనేం చేసినా సమర్థిస్తానని ఆయన ఏం చేసినా అంటే దుర్మార్గ స్నేహం అవుతుంది కన్న దుర్యోధనది అవుతుంది అలా సమర్థించి సమర్థించి సమర్థించి దుష్టచతుష్టయంలో ఒకడు అయిపోయాడు ఎంతో గొప్పవాడు మంచివాడు సూర్యునికి జన్మించినవాడు కుంతీదేవి లాంటి ఉత్తమరాలైన తల్లికి జన్మించినవాడు దురదృష్టవంతుడు అయిపోయాడు ఈ నిర్ణయాల కారణంగా అందుకని అతన్ని మమకారం పేరు మీద లాగితే యుద్ధం ఆగిపోతుందని చూశాను కానీ అంతకుముందే పరమాత్మ చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా చాలామందికి ఇది తెలియదు పురాణాల్లో ఉన్న ఎక్కువ మంది అంత ముఖ్యం కాదు అనుకుని చెప్పారు కానీ సర్వం కల్వితమేమో అని పరమహంస దానికి ఉదాహరణ చెప్పడానికి ఇది ఉదాహరణ దుర్యోధనని అడిగారు కనుల దగ్గరికి వెళ్లే ముందు రథం ఎక్కుతానని చెప్పాలి వెళితే వెళ్ళనివ్వడ ఇబ్బంది పెడుతున్నా ఉంటాడు వెళ్ళిపోతూ నేను వెళ్ళిపోతున్నానే ఉపక్యానికి వెళ్ళిపోతున్నాడు పాండవుల దగ్గరికంటే మామూలుగా రాసమర్యాద ప్రకారం దుర్యోధనుడు సాగనంపడానికి వచ్చాడు అది మర్యాద వస్తే బాబా ఓసారి పక్కకి రానాన్ని కొన్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నేను నీకు అనిపించా ఏమిటి చెప్తే మేము ఐదు ఊళ్ళు ఇమ్మన్నారు కదా అర్ధరాజ్యం కూడా వద్దా ఐదు ఊళ్ళు అయ్యా నేను ఒప్పుస్తానయా ఎందుకయ్యా అనవసరంగా యుద్ధం ఇంత శాంతి ప్రయత్నం చేశాడమ్మా దేవుడు ఆయన పుట్టుకుని భూభారం తగ్గించాడంటే అలాగా యుద్ధం కోసం భగవంతుడు పుట్టింది శాంతి కోసం భగవంతుడు పుడతాడు కానీ యుద్ధం కోసం పుట్టాయి ఆయన అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఏం చేయమంటావు కృష్ణ నువ్వు విడిగా అడిగావు కాబట్టి చెబుతున్నా నా హృదయం విప్పి నీ ముందు చెబుతున్నానయ్యా నేను దాచినా నువ్వు గ్రహించగలవు జానామి ధర్మం నచ మే ప్రవృత్తి జానామ్య ధర్మం నచే నివృత్తి జానామి ధర్మం నచే ప్రవృత్తి జానామయ్యర్మం నచే నివృత్తి యాషి కేశహృది స్థితేన త్వయా ఋషి కేశహృది స్థితేన యథానియుక్తోస్మి తథా కరోమీ యథానియుక్తోస్మి తథా కరోమీ జానామి ధర్మం నచమే ప్రవృత్తి నాకు ధర్మం ఇవ్వటం స్పష్టంగా తెలుసు బావా కానీ నాకు అది చెయ్యాలని అనిపించట్లేదు జానామి అధర్మం నచమే నివృత్తి అధర్మం అని స్పష్టంగా తెలుసు నాకు అదే చెయ్యాలనిపిస్తోందో అని నైతి ఏమంటారు ఇటువంటి వాడి చేతుల్లో రాజ్యాధికారం ఉండడం మన కర్మ వాడు వ్యక్తి అయితే వాడు కుటుంబం పాడుకుంటుంది రాజ్యం అయితే ఇప్పుడు అమెరికా లాగే ఉంటుంది పరిస్థితి ఆయన ఇష్టం ఆయన ఈ నిర్ణయం అంటే ఆయన సెనేట్ కూడా కాదనడానికి ఏం లేదు అక్కడ ఇంకంతే దేవుడు దే మనం అంతే ఈశ్వర అల్లాహ తెరేనా సభకో సాన్మత దే భగవాన్ అంతే ఇది మనం చేసి దేనిది ఇక్కడ అదే మన పార్లమెంటరీ వ్యవస్థ అనుకోండి మనం ఏదో తక్కువ అనుకుంటున్నాం కానీ నియంతృత్వానికి అవకాశం లేదు నిజంగా ప్రధానమంత్రి జాతి మొత్తం వ్యతిరేకించేటువంటి నిర్ణయాలు ఎక్కువ మంది వ్యతిరేకించే తీసుకుంటే అధికార పార్టీ సభ్యుల్లోనే తిరుగుబాటు తీసుకొచ్చి ఆయన దింపచ్చు అవకాశం ఉంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధ్యక్ష ప్రజాస్వామ్యంలో లేదు అక్కడ దానికి చాలా ఉన్నాయి అవకాశాలలో చాలా కష్టం దుర్యోధన ఉండేది అధ్యక్ష ప్రజాస్వామ్యం దుర్యోధ ప్రజాస్వామ్యమే లేదు అధ్యక్షమే ప్రజాస్వామ్యమే అక్కడ ఉంది వాడి ఇష్టం ఇంక మాట్లాడడానికి వీళ్ళ కానీ వాడు ఏమంటున్నాయండి విచిత్రంగా చాలా నిజాయితీగా నాకు ధర్మం ఏదో తెలుసాయా నేను తినకుండా చేశాను అనుకుంటున్నావా ఎవరైనా ఆడవాళ్ళని జుట్టట్టుకు లాగుతారో నాకు ఆ మాత్రం తెలియదే నీకు కావాలనే చేశాను ఇంకేమంటామండి నాకు చెయ్యాలనిపించింది నేను నా మనస్సు నేను నిగ్రహించుకోలేకపోయాను అని పైగా ఏముంటున్నా అంటే త్వయా ఋషికేశృతి స్థితి అయినా యథా నియుక్తోస్మి తథాకర్మే నువ్వే కదా అందరికీ చెబుతూ అందరి హృదయాల్లో నేను ఉన్నానని నువ్వు అలా చెప్తే అలా చేశాను అని అడిగి అయిపోయింది గొడవలు అది వ్యాసుకు రాసిన మాట అమ్మా ఇది మాట భారతంలో ఉన్నమాట అనువారం చేయలేదు ఎందుకో గానీ బాగుంటుంది మరి అన్నాడు స్పష్టంగా మూల భారతం చదివితే నాకు అర్థమైంది మన పద్దెనిమిది వందల పద్దెనిమిది పర్వాలు భక్తి టీవీలో చెప్పాం కదా చెప్పడం కోసం మొత్తం వ్యాసభారతం లక్ష శ్లోకాలు చదివాను ఈ భారతం మొత్తం చదివా ఇరవై ఒక్క వేల ఉన్న తెలుగులో అన్నీ చదివాను మా అమ్మదైవాలు అవకాశం వచ్చింది చదివా అటు వ్యాసభారతం ఇటు తెలుగు భారతం పూర్ణంగా మళ్ళీ ఒక్కటి వదిలిపెట్టబడ్డాను చదవబట్టే విషయాలు అవి ఇవన్నీ ఉన్నాయి ప్రచారం కావట్లేదు చాలా బాధపడ్డాను ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి లోతైన విషయాలు ఎవరు చెప్పట్లా ఎన్సీపీ ఏదో డ్రామా పద్యాలు బాగుండే సీల్ లేవు చెప్తారు ఇది ఎంత ఇదే సర్వం మన చుట్టూ రకాలు జరుగుతూ ఉన్నా కొంతమంది ప్రవృత్తుల్ని మీరు గమనించరు ఎంతకీ మారరు పరమ ఉంటారు అలా ఉండడం వాడికి ప్రయోజనాలు లేవు నష్టపోతున్నాడు అయినా అలాగే ఉంటాడు దాన్నే సహజం అంటారు జీవలక్షణం అంటారు సహజం అంటే నేచురల్ అని అర్థం చెప్పకూడదు సంస్కృత భాష కాళ్ళు కడగడానికి కూడా ఇంగ్లీష్ పనికిరాదు అర్ధాలు ఇంగ్లీషులో చెప్పడం వల్ల ఇస్తాం సంస్కృత భాష ఖాళీ గోళ దగ్గర కూర్చోవడానికి కూడా ఇంగ్లీష్ పనికిర ఆ మాటకు ప్రపంచంలో ఏది పనికిరే అవన్నీ నాకు రావు కాబట్టి ఇంగ్లీష్ కూర్చుని వాళ్ళు ఇంగ్లీష్ అసలే పనికిరాదు అదో దిక్కుమాల భాష సగం పద సగం భావాలకు పదాలే లేవు అసలు సగం ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పాలంటే పదాలు లేవండి తమ్ముడు ఏం చెప్పండి అర్థం ఇంగ్లీష్లో బ్రదరా బ్రదరాడా అవుతుంది బ్రదర్ అంటే పెద్ద జనడా మరి ఓడి భాష తమ్ముడికి పదం లేదా అన్నగారికి పదం లేదా అదొక గొప్ప భాషను అక్కడ అన్నకు బదం లేదు తమ్ముడుకు బదం లేదు బ్రదర్ వాడు బ్రదర్ ఎల్డర్ బ్రదర్ మళ్ళీ యాంగర్ బ్రదర్ అంటే కానీ ఇక్కడ అది లేదు ఎంతకంటే తెలుగు అన్న ఇంకేం చెప్పకల నా అన్న అయిపోయింది తమ్ముడు ఇంక చెప్పకల మాకంటే తమ్ముడు అండి మాకంటే తమ్ముడు ఇంకా చెప్పేవా కదా చెన్న అంటాం కూడా అంటారు ఈ పాటు తెలుగులో ఉన్న పదాలే ఇంగ్లీషులు ఉండేవే ఇక సంస్కృతం విషయానికి అసలు పనికి లేదండి అంటే నేచురల్ కాదండి సహజం అంటే సహా జాయితే ఎత్తి సహజం వాడు పడుపులో పడినప్పుడే ఈ లక్షణం కూడా పడింది సహజం అంటే అర్థం అది అది జన్మాంతరానికి సంబంధించింది ఖచ్చితంగా పునర్జన్మ ఒప్పుకొని తీరాల్సిందే ఇట్ ఈస్ లాజికల్లీ ప్రూఫ్ పూర్వజన్మ పునరుజన్మ ఉండి తీరతాయి అందులో సందేహం ఇది సహజం సహా అంటే కూడా జాయితే పుట్టింది విడే పుట్టాడు విడుతో కూడా అంటే అసలు పొట్టుకు ఎందుకు కూడా అనేది ఉండబట్టే సహా లేకపోతే జాగోడలేదు మనం ఎప్పుడు ఈ మనస్సులో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ పుణ్యాలు పాపాలు మంచో చెడ్డో ఏవో రకరకాల జీవితం చేస్తూ ఎప్పటికప్పుడు అన్నీ అనుకుంటూ ఉంటాను చూడండి ఊరికే వాళ్ళ చిన్నతనంలో అనేవో చెబుతూ ఉంటావు మాటి మాటికి గుర్తు చేసుకోవడం పాపాలు పుణ్యాలు మంచి చెడ్డ అన్నీ గుర్తు ఈ గుర్తు చేసుకున్న నువ్వు గుర్తు ఎక్కువ చేసుకున్న కొద్దీ అట్ట కట్టేస్తాయి లోపల అడుగుని మనస్సు అనేది ఒక వంట గిన్నె అనుకుంటే గిన్నె అడుగుని అట్ట కట్టేసుకుని పూర్వం కొయ్యి రొట్టి దిబ్బ రొట్టి మినపరొట్లు అనేది గిన్నెల్లో వేసేవాళ్ళు అటువంటి రొట్టెలు వేసినప్పుడు అంటే కింద అట్ట కట్టేస్తుండ్రు మాడిపోయినట్టుగా అట్ట కట్టేస్తుంది అప్పుడు దాన్ని వదిలించాలంటే ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అట్లకాడబెట్టి ముందు గీకేవారు ఇలా అప్పటికీ వదలకపోతే నీళ్లు వేసి గంట నానబెట్టేవారు అప్పటికీ వదిలిపెట్టకపోతే చింతపండు బురుషేసేవారు ఓ రోజంతా నానబెడితే అప్పటికి వదిలేదు ఈ అట్ట కట్టినటువంటి ఈ మాడుని రొట్టె మాడుని మీరు దాన్ని శుభ్రం చేయకుండా ఎలాగోలా నానబెట్టడమో చింతపండు బృరిసియడమో చేయకుండా కాస్త బద్దకించి ఏం పెడతామలే మళ్ళీ అదే గిన్నె వండుతుంది అందులో కనుక మీరు పరవానం వండితే పరవానం మాడువాసన వస్తుంది సరిగ్గా మన మనస్సులో మనం చేసిన మంచి చెడ్డ అనేక రకాల పనులు అట్టగట్టేసే కింద దానికి భగవన్ నామం అనే చెంతపండు పురుషేసి నానబెట్టాలి అది చెంతపండు పురుషు పరమహంస చెప్పింది నువ్వు చెంతపండు పురుషేయకుండా పోతాయా అనడా గిన్నె తోవడం అర్థమవుతున్నా కూడా గిరిధారి అర్థమవుతాడు మనకు అది కూడా మానేసి వాడు గిన్నెను కూడా ఎవరో ఆడ తోమట్లా మగా తోమట్లా ఎవరో వస్తున్నారు తోముతున్నారు వారు రాపోతే ఎడుగుతున్నారు అంతే లేకపోతే దానికి ఒక మిషన్ కొంటారు ఏదో వచ్చింది ఇలా లాగానే వస్తుంది అందులో పాడేస్తే తోము అదో మిషన్ మళ్ళీ అన్నిటికీ మిషన్లు వచ్చి మనం చేయడం మానేసం కాబట్టి మనకి మనకు తెలిసి తెలిసినదల్లా ఏమిటంటే ఎన్నొక్కడం ఒకటే అంతే మనం సొంతంగా చేస్తే ఓడవడంలో తొడవడంలో మొక్కలకు నీళ్లు పోయడంలో బట్టలు ఉతకడంలో ఆరేయడంలో అన్నింటిలోనూ కూడా భగవద్త్తు గిన్నె ఒక గిన్నె తొందరగా వదిలేస్తుందండి ఒక గిన్నె తొందరగా వదూ దానికి నానబెడతారు అట్టగా పెట్టి గీగుతారు వదలకపోతే నానబెడతారు అంటే చింతపండు పులు చేస్తారు అంటే మన మనసులో ఏ జ్ఞాపకాలు మిగుల్చుకోకుండా ఉంటే కనీసం యాభై ఏళ్ల తర్వాత అరవై ఏళ్ల తర్వాత అయినా ఈ విషయాలు ఇవి స్మరించకుండా ఎవరన్నా పలకరించినా నారాయణ నారాయణ నీ పని నారాయణ నా నారాయణ వీళ్ళునైనా అయిపోయింది ఏం మహాడతావు చేసి వదిలే శనగలు నిన్న చేదురు కొడుకున్నా ఉంటారు తెలుగులో మంచి శ్రావ శ్రావణ మాసం శనగలు పచ్చి శనగలు నానబెడతారు అవి తినచ్చు మరి ఎక్కువ తినకూడదు కానీ తినచ్చు ఆ శనగలు తింటే చేతికేం అంటుకోదు అసలు మీరు ఏ పదార్థం తిన్నా అంటుకుంటుంది శనగలు తింటే అంటుకోదు ఊరికేలా తినడమే కానీ సామెత ఏమిటంటే శనగలు తినాలి చెదురు కొడుకున్నాం చెదురు కొడుకోవాల్సిన లేదు కాకొసారి అడిగేసుకుంటే గొడవ వదిలిపోయింది జీవితంలో అన్ని విషయాలకు పని చేసాం మర్చిపోయాం ఓ మంచి చేసాం మర్చిపోయాం అవసరమైతే ఓ చెట్ట చేసాం మర్చిపోయాం వదిలేయి తప్పనిసరిగా చేసావు తట్టుకోలేక వదిలి ఆ విషయం వదిలే వదల ఎవరన్నా అడిగితే నేను చేయలేదండి అంటే అబ తప్పు చేస్తాడు చేయలేదంటాడు తప్పు చేయడం మానవ సహజం చేసిన తప్పు తెలుసుకుని దిద్దుకోవడం మహాత్ముల లక్షణం తప్పు చేసి చేయలేదని వారించిన మూర్ఖత్వం తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్యడం రాజకీయం ఇన్ని చెబుతాడు చేయకుండా ఉండండి చేస్తాడు చేసిన దాన్ని మనం ఎదుటివాడి దగ్గర కాదంటామండి అవన్నీ మీరు ఇలా చేశారు ఎవరంటే చెప్పింది ఆయనకి నేనంటే అసూయ అందుకే చెప్పాడు కానీ వాడు వెళ్ళిపోయాక శేషంగా లేకపోదుగా ఎవరు వాళ్ళు నువ్వు ప్రపంచం అంతా మోసం చేస్తావునైనా నీ మనస్సు నువ్వెలా మోసం చేసుకుంటావు ఆత్మవచ్చన కుదురుకుందా అది మనం తెలుసుకోవట్లే ఈ లోపల చేశానుగా తప్పదుగానే భావన ఉందే అదే మనల్ని చనిపోయిన నరకానికి తీసుకెళ్ళి మిరపకాయ బజ్జీలో మార్చి మిరపకాయలాగా దాన్ని వేణూళ్ళలో ముంచి బైగిలేపినట్టు అవుతున్నావు చల్లగా ఉంటుంది ఇదే ఇదే జ్ఞాపకం ఈ జ్ఞాపకం కనుక లేకపోతే మంచి అయినా చెడ్డైనా నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు అదే భగవద్గీత తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రువు భస్వ రాజ్యం సమృద్ధం మయే వైతే నిహితా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్య సాచరి ఎందుకయ్యా అంత ఓభరైపోతున్నావు దీనికి నువ్వు ఒక్కడవో చేస్తున్నావు యుద్ధం అంత ఉత్తిష్ట యశోలభస్వ కీర్తి పొందు వల్ల జరిగింది యుద్ధం అని మంచి పేరు ఎందుకు చెడగొట్టుకుంటున్నావు జిత్వా శత్రువు శత్రువులను జయించు వాడు దుర్మార్గులు వాళ్ళు ఏమన్నా సన్మార్గులు అంత ఆలోచిస్తామేమిటి వంశం రాజ్యం సమృద్ధం హాయిగా రాజ్య భోగాలు అనుభవించి ముప్పై ఏళ్ళు పరిపాలిస్తారు నేను చెబుతున్నాడు కదా నమ్మమేమిటి అని నువ్వేదో సంపుతా అనుకుంటున్నావు పొరపాటు మయైవ ఏతే నిఘతా పూర్వమేవా వీళ్ళందరినీ నేనే వేసేసి అనడా నేనే అంటే కర్మ అని అర్థం కృష్ణుడు కాదు మనకు అదో అజ్ఞానం ఏమిట కృష్ణుడే వేసినా కృష్ణుడే మూలము కృష్ణుడు మూలమని చెప్పలా నేను మూలమని చెప్పాను ఆత్మ మూలం ఆత్మని అక్కడ కృష్ణుడు వ్యక్తం చేస్తున్నాడు అంతే తేడా మళ్ళీ కృష్ణుడు మూలం అంటే రాముడు కదా అంటాడవడు ఇదో అజ్ఞానం నేను అంటే భగవద్గీతలో ఎక్కడైనా సరే నేను అంటే యశోదానందనుడు కృష్ణుడు కాదు పరమాత్మ అని అర్థం మళ్ళీ పరమాత్మ ఏమైనా పనికెట్టుకుని అందరిని చంపుతాడు ఎవరి కర్మ వారినే చంపింది అర్థం అయ్యేవేతి నిఘతాహ జరిగింది అంతే భీష్ముడు ఎవరి చేతిలో పోయాడు ఆయన అనుకున్నట్టే పోయాడు కదా ఆయనే కదా చెప్పింది సెకండ్ని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయమని చెప్పింది ఆయనేనండి కొడుకు మీద ఒక కొడుకు చనిపోయాడు అనే వార్త వినగానే అస్త్ర సన్యాసం చేయాలనే భావోద్వేగానికి ద్రోణాచార్యులు అండి అదే ఆయన చంపింది అర్జునుడు చంపింది ఏముంది కనుడు కనుడు అర్జునుడు ఎక్కడ చెంపాడండి బ్రాహ్మణ శాపం వాడు ఆయనకు అపకారం చేశాడు వాడు శాపం ఇచ్చాడు భూమిలో రథం గ్రంగిపోతున్నాయి అంచేతన పోవర్సు వచ్చింది ఎవరు కర్మలు వాళ్ళని చెప్పాయి దుర్యోధనుడు తోడ మీద కొట్టి చెప్పారు కొట్టారండి ఉరికి గత ఊరికి నిమిత్తం మాత్రం అది అసలు శాపం ఏమిటో తెలుసా ఈ కృష్ణరాయవారం అయిపోయాక ఎంతకీ వినకపోతే ఒకసారి మైత్రేయ మహర్షి వచ్చాడు మైత్రేయుడు శ్రీకృష్ణుడు యొక్క అంశ అంత గొప్పవాడు ఆయన మైత్రి ఎందుకంటే శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత శ్రీకృష్ణునిలో ఉండే ఒక తేజస్సు మైత్రేయునిలో కూడా కలిసిందని భారతంలో ఉంది భాగవతంలో మైత్రేయుడు అంత గొప్పవాడు అపారమైన కృష్ణ భక్తుడు మహాతత్వజ్ఞాని ఆయన వచ్చాడు వస్తే దుర్యో ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఏమయ్యా ఏమిటి కృష్ణుడు చెప్పినా కూడా నువ్వు వినలేదుట అయితే నేను వినకపోవడం కాదండి నేను విన్నానండి రికార్డు కూడా చేసి అందరికీ పంచిపెట్టానండి సిడీలు కూడా తీసావండి కృష్ణుడు పద్యాలు చెడు చెల్లకూ జెండాపై కపిరాజు అలుగుటిజు ఎరుగుని అన్ని ఆరున్నర శృతిలో పాడాడండి నేను వినకపోవడం కాదండి మా అబ్బాయి వినట్లేదు అన్నాడు వాడి కారమ వాడిది అదేమిటి మీ అబ్బాయిని అదుపులో పెట్టదుగా అది ఉంటే భారతం ఎందుకు అన్నారండి అసలు అదేగా అందుకని పాపం ధృతరాష్ట్రుడు ఎప్పుడు తప్పించుకుంటాడు తప్పించుకోవడమే లక్షణం బలహీనం లక్షణం అందుకని మహర్షి ఇంతటి వారు ఇచ్చారు మీరు సాక్షాత్ పరమాత్మ మీరు చెప్పండి మా వాడు ఏమైనా వింటాడేమో అన్నాడు అంటే వాడు వింటే ధృతరాష్ట్రుడికి అభ్యంతరం లేదు అందుకే ధృతరాష్ట్రుడిని మరీ అంత దుమ్మారు కూడా అనక్కల కొడు పుత్రవ్యామోహంతోనే చెడిపోయాడు అప్పుడు మైత్రిడు వచ్చారని వాడిని పిలవమన్నాడు పాపం ఈయనకేం తెలుసు మహర్షులం కదా అడవుల్లో చెబుతుంటే అందరూ వింటున్నారు కదా వింటారేమో ఏదో రామకృష్ణ మఠం ఆ కూర్చుని ప్రశాంతంగా వెంటనే వాడి మఠం వేరే వాడు ఎందుకు వింటాడు వాడు పిలిపించారు వాడిని పిలిపిస్తే ముందు రానన్నాడు వాడు ఏమిటి గడ్డవాడంతా చెప్తే వింటూ కూర్చోవాలన్నాడు గడ్డను ఈనివాడు కృష్ణుడు చెబుతూనే ఉండలేదు వాడు అందుకని ఆయన వచ్చాడు పాపం మర్యాద వచ్చి కూర్చుని మైత్రేయుడి దగ్గర అబ్బాయి మైత్రేయ మహర్షి అమ్మ సాక్షాత్ పరమాత్మ ఆయన ఏదో చెప్తా అటు కనబడి చెప్పమను అని ఇలా కూర్చున్నాయండి మహర్షి దగ్గరే కూర్చో ఏమిటి అదే మొదలెట్టాడు ఆయన ఏమో నా అది కాదు నీ గురించి అనవసరంగా లక్షల మంది చచ్చిపోతారయ్యా యుద్ధం ఎందుకు వచ్చింది వాడికి ఆహా అదే మీరు చెప్పొచ్చారు మాకు తెలవదని ఎక్కడా అని ఇలా ఊపడం మొదలెట్టాడు ఆయనకి మంటెత్తిపోయి ఏ తొడ ఊపుతున్నావో ఆ తొడ మీద బిముడు కొట్టు చంపుతున్నాడు అది మైత్రేయుడు చేప ఎవరి శాపాలు వాళ్లకు ఉంటే ఎవరి వరాలు వాళ్లకు ఉంటే ఇందులో అర్జునుడు చేసేది ఏముందండి నేను ఓవరాక్షన్ తప్పితే దీన్నే అతి అంటారు అహంకారం అంటారు అది వద్దయ్యని చెప్పాడు కుష్ణుడు నేను చెప్పుతున్నాను నేను చెప్పుతున్నాను నేను చంపాలి ఏం మీరు చంపేది వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి ఈ కారణాలు అందరికీ ఉన్నాయి ఎందుకని ఎవరి కర్మ వాళ్ళని చంపుతుంది మయ ఏమైతే మిగతా పూర్వమేవ నేను చేస్తున్నాననే మాట వదిలేయి ఇప్పుడు యుద్ధరంగంలో ఎదురుగా ఉన్నాను కాబట్టి బాణమై ఆ బాణం ఇంక నేనే వేసాను నా బాణానికే పోయాడు అన్నాం అనుకో మళ్ళీ బాణం వేసిన ఫలితాన్ని అనుభవించాలి వద్దు అక్కడక్కడ వదిలేసే ఆ విషయాన్ని ఎవరైనా కర్నూలు మీరు చంపారు కదండీ వాడు చనిపోయాడు కానీ నేను చంపలేదని చెప్పు అంతే మనమైనా జీవితంలో అంతే మీ ఇంట్లో జరిగింది అవునండి అది జరిగిందని నేను చేయలేదండి అది జరిగింది అంతే ఇట్స్ గోయింగ్ అని ఐఎమ్ నాట్ డూయింగ్ అది అదే ఇంగ్లీష్లో చెప్పాలండి ఇట్స్ గోయింగ్ అన్ ఐఎమ్ నాట్ డూయింగ్ నేను చేయడం లేదు అది జరుగుతోంది అకర్తృత్వ భావన అంట ఈ అకర్తృత్వ భావనతో మనం ఉంటే జ్ఞాపకాల లోపల గూడుగట్టుకోకుండా ఉంటే అనుభవించాల్సిన అవసరం లేదు పుణ్యము లేదు పాపము లేదు మొత్తం చిత్తశుద్ధి అంటే అర్థం అది పోవడానికి ఏం చేయాలి అదే పరమాత్మ చెబుతారు ఖచ్చితంగా భగవన్ నామస్మరణ నిరంతరం ఎవరైతే మనస్సులో చేస్తూ ఉంటారో వాళ్ళని పాపపుణ్యాలు రెండూ ఖాళీ అయిపోతే జన్మరాహిత్యం ఉంటుంది ఎందుకోసము ఎందుకుంటుంది ఇవన్నీ జ్ఞాపకాల రూపంలో లోపల ఉన్నాయి అంతే కదండి జ్ఞాపకాల రూపంలోనేగా ఉన్నవి ఒక సీడీలో మనం ఒక పాట రికార్డు చేసాం మళ్ళీ కొత్త పాట రికార్డు చేయక పాత పాట పోయిందా లేదా మనస్సులో సీడీలో అనే సీడీలో రికార్డు అయిన పాపకర్మలు పుణ్యకర్మలు యొక్క జ్ఞాపకాలన్నీ పోవాలంటే హరే రామ హరే రామ రామ రామ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే నామాన్ని విపరీతంగా ఇరవై గంటల జపంతో జపం జపం జపం జపం జపం జపం అన్నట్టుగా రికార్డు చేస్తే మొత్తం జ్ఞాపకాలనే తులుచిపెట్టుకపోతే అదే పెద్ద చెంతపండు పులుసు అంతే అందుకని భగవన్ నామస్మరణ వల్ల పాపాలు పోతాయని చెప్పారు రామకృష్ణ పరమోస కథావృతం చూద్దరు ఎలా పోతాయండి అంటే పాపాలు దేహం అనే చెట్టు మీద వాలిన పక్షులు చప్పట్లు కొడితే పాపాలు పోతాయి పక్షులు పోతాయి కదా భజనలో చప్పట్లు కొడతారు కదా అన్నాడు ఆయన అంత తీర్ఘ చెబుతాడు పాపాలు అనేవి దేహం అనే చెట్టు మీద వాలిన పక్షులు పాపాలు పుణ్యాలు రెండు అంతే పక్షులు చెట్టు ఉంటే చెట్టు లేకపోతే ఎక్కడ వాళ్తాయి మనం చేసిన పాపపుణ్యకర్మలన్నీ జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో ఉంటాయి పక్షులు ఏ వాలే అంటే మనం చప్పట్లు కొట్టామనుకోండి పారిపోతాయి ఎక్కువ శ్రమే ఒకళ్ళు దుబాక పెట్టి కాల్ చక్కర్లే చప్పట్లు కొడితే చాలు అచ్చిన భజన చేసినప్పుడు చప్పట్లు కొడతావు కదయా దానివల్ల పోతాయన్నాడు తాను చాలా తార్కికంగా రుజువు చేశారని విషయాన్ని ఎవరికైనా చెప్పం సాయిగా అదేం నమ్మకం కాదండి వివేకానందులు చెప్తారు రిలీజిన్ ఈజ్ నాట్ బిలీవింగ్ ఇట్ ఈస్ బియింగ్ అండ్ బికమింగ్ నాట్ బిలీవింగ్ బిలీవింగ్ ఏంటండి నాకు చాలా కోపంగా ఉంటుంది ఈ బిలీఫ్ అంటే నా బిలీఫ్ నీ బిలీఫ్ తర్కానికి నిలబడినప్పుడు ఏ బిలీఫైనా పాకి వెళ్ళిపోవలసిందే మనది శాస్త్రీయమైన రిలీజియన్ ప్రపంచం మొత్తం మీద శాస్త్రీయ మతం ఏదైనా ఉంటే హిందూ మతం ఒకటే కొన్ని ప్రయోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి కానీ రుజువు ఖచ్చితంగా అవుతాయి ఇప్పుడు ఈ విషయం మీకు తెలిసిన తర్వాత పునర్జన్మం ఉందో లేదో మీరే చెబుతారు ఎవరికి చెప్పేది ఏంటి జ్ఞాపకాల రూపంలో మనసులో ఉంటే జన్మం ఉంటుంది లేకపోతే ఉండదు నాస్తికుడు కూడా ఉంటుంది వాడు నమ్మకంతో నిమ్మిత్తాల వాడికి జ్ఞాపకాలు ఉన్నాయి నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు వాడు అవి నమ్ముతున్నాడు భయపడి చచ్చిపోతున్నాడు కూడా పిల్లడిని పిల్లాడికి భయపడుతున్నాడు కొడుకు భయపడుతున్నాడు నాస్తికుడు అయితే భయపడ్డా ఎక్కువ భయపడ్డాడు హిరంజకశ్యపుడు నాస్తికుడు అంటారుగా వాడు ప్రహ్లాదు ఎక్కువ భయపడ్డాడు ఎమ్ది వాడికి డెబ్బై ఏళ్ళ వాడు భయపడ్డాడు కర్మ అంటే ఎంత నాశకుడైనా ఎంత కమ్యూనిస్ట్ అయినా ఎవరైనా కొడుకు భయపడతాడండి తప్పదండి పదేళ్ళప్పుడు కొడుకు ఏమో తండ్రికి భయపడతాడు ఇరవై ఏళ్ళు వచ్చాక కొడుకు తండ్రికి భయపడతాడు అదే జగత్ అండి అందుకే శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు భయపడతారంటే ఏం లేదా కాలాన్ని బట్టి మారిపోతుంది అందుకని మిథ్య ఇది లేదన్నాడు ఈ భావాలు శాశ్వతం కదండి పదేళ్ల అబ్బాయిని మీరు పలకరించండి మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం ఏంటి నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి అండి ఈజ్ ఏ రో మోడల్ హీ ఈజ్ గ్రేట్ ఎందుకంటే వాడికి వీడికంటే ఎవడో తెలియదు విషయం అది ఈయన తప్ప ఎవరో తెలియదు అందుకని అంటాడు తండ్రి అనుకుంటాడు పాపం మా వాడికి ఏమిటో మొదటి నుంచి నేనంటే ఈయన యమాయకుడు ఈయన మొదటి నుంచి నేనంటే చాలా రెస్పెక్ట్ వాళ్ళ స్కూల్లోనండి మొన్న ఎవరు రోల్ మోడల్ అంటే నా గురించి మాట్లాడాడండి నేను ఎంతమంది ఎందుకు మాట్లాడాడు అంటే వాడికి సుభాష్ చంద్రబోస్ తెలియదు అందుకని గురించి మాట్లాడాడు తెలిస్తే మాట్లాడారు తండ్రి ఏదో వెరెత్తిపోతూ ఉంటాడు ఇంకా అదే కొడుకుని మీరు ఇరవై ఏళ్ళు వచ్చాక అడగండి మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం చెప్పని మా నాన్నగారు గొప్పవరే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియమంటాడు ఎందుకంటే వీడు కొంతమంది పరిచయం అవుతున్నారు కొత్తగా ఎస్ఎంఎస్ మొదలైంది ఎస్ఆర్ఎంటీ సర్వీస్ లాగా ఎస్ఎంఎస్ సర్వీస్ మొదలైంది దానికి తండ్రి అంగీకరించడం అందుకని మా నాన్నగారు గొప్పవరే కానీ ఆయన కొన్ని విషయాలు అర్థం కావట్లేదు మరి వీడికి అర్థమేమి అర్థం కావట్లే వీడికి ఇరవై ఆయనకి వయసు మారిపోయిందండి అభిప్రాయం అందుకే జగన్ మిథ్యా అన్నది అభిప్రాయాలు మారిపోతాయి సో సంస్కృతంలో అభిప్రాయం అంటే అర్థం తరచుగా మారేదండి దాని అర్థమే అది దాని డెఫినేషన్ అది అందుకే సంస్కృతం చాలా గొప్ప భాష ఎందుకంటే అంటే ఆ శబ్దానికి నిర్వచనం సాగు ఇంకేం అక్కర్లేదు అభిప్రాయం తరచుగా దాని అర్థమే అది దాన్ని నమ్ముకూడదు మా ఇద్దరు అభిప్రాయాలు కలిసి పని చేసుకోం నిలబడదాం అభిప్రాయాల మీద ఆధారపడతాం నిలబడదాం అభిప్రాయం మారినా సరే ప్రేమించే తత్వం అలవాటు చేసుకో శాశ్వతంగా హాయిగా ఆ అభిప్రాయం ఎలా ఉంటే మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి తప్ప ఈ అభిప్రాయం బట్టి నేను చేసుకున్న అభిప్రాయం మారితే మానేస్తంటే రోజుకోసారి వాళ్ళ విడాకులు రోజుకోసారి అభిప్రాయాలు శాశ్వతమా ఉండమండి అలాగెక్కడ అందుకే పది ఏళ్ళ మన అడిగితే మా నాన్న మించిన వాళ్ళు ఏంటంటారు ఇరవై ఏళ్ళ వాడిని అడిగితే మా నాన్నగారు కొన్ని తిరిగి ఉంటాడు ముప్పై ఏళ్లవాడిని మీరు అడగండి అప్పటికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు నలభై లక్ష యాభై వేలు పైన జీతం ఏడాదికేమో పదిహేను లక్షలు పదహారు లక్షల ప్యాకేజీ మంచి పైలా పచ్చిసు అందమైనటువంటి భార్య ఇద్దరు పిల్లలు మంచి రంగంలో ఉంటాడు బ్రహ్మాండమైన కార్యక్రమాలి వీడికి పల్లెటూరులో పోస్టు మాస్టర్లు చేసి రిటైర్ అయిపోయి పదివేలు పెన్షన్తో ఉన్న తండ్రి వెర్రిబోగులు వాళ్ళ కింద కనపడతారు ముప్పై ఏళ్ళు వయసు అందుకని ఏమంటాడు వెంటనే మా నాన్నగారండి అలా పల్లెటూళ్ళో ఏమిటో అలా పూలిష్ మూర్ఖుడు అంటే డైరెక్ట్గా బాగుండదు అని ఇంగ్లీష్ వాడతారు పూల్ అంట ఫూలిష్ అంటారు కొంచెం కొంచెం మర్యాద అనమాట కొంచెం పూలిష్గా ఏమిటో పల్లెటూళ్ళ వాళ్ళు అలా ఉండిపోయారండి అసలు ఆ వచ్చి ఆయన పొలాలన్నీ అమ్మేసి షేర్లో పెట్టుంటే పెట్టుంటే ఏమైంది మీకు తెలియదు వీడి ఐడియాస్ అలా ఉంటాయి అన్నయ్య ఆన్లైన్లో మొత్తం బిజినెస్ చేసి కోట్లు సంభవించచ్చండి ఏంటంటే ఆ పల్లెటూళ్ళు అలా ఉండిపోయారు అంటాడు అదే ముప్పై ఏళ్ళు వయస్సు కాపరం పిల్లలు ఆ ధీమా ఇవన్నీ అనిపిస్తాయి అదే నలభై ఏళ్ళు వచ్చాక మీరు అదే కొడుకుని అడగండి మీ నాన్నగారి గురించి మీ అభిప్రాయం చెప్పండి వెంటనే అంటాడంటే విచిత్రంగా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారంటే తప్పులేదని వాళ్ళు ఎంతో అనుభవమై చెబుతారంటాడు అది ఎందుకు వచ్చింది అప్పటికిద్దరు పెరిగారు పెరిగిన వాళ్ళకి పది పన్నెండు ఏళ్ళు వస్తున్నాయి వీళ్ళు ఎదిరిస్తున్నారు వీళ్ళు ఎదిరించకుండా ఉండాలంటే పితృభక్తి నేర్పాలమ్మ పెద్ద నాటకం ఇది ఎంత స్వార్థపరుడో మనిషి ప్రతి దశలోనో స్వార్థం ఎవరైనా పోయినప్పుడు మీరు గమనించండి పక్క వాళ్ళు ఏడుస్తూ ఉంటారు భార్య కావచ్చు ఎవరైనా నాకు అన్యాయం చేశావు నీకు అన్యాయం జరిగింది ఆ విషయం చెప్పరే బే నాకు అన్యాయం చేసావు అంటే నీకు చేయకుండా ఉంటే వాడు పోయినా పర్వాలేదు ఆ డైలాగ్ విచిత్రమండి అసలు అనుకోకుండా బయటపడిపోతే మాటలో అంటే ఈ మిగిలిన వ్యక్తి భార్యో భర్త కొడుకో ఎవరైనా సరే మళ్ళీ ఆడవాళ్ళని అనంత ఎవరైనా మొగాళ్ళైనా అంతే ఈ వయసులో లేకపోతే నా పరిస్థితి ఏమిటి అందుకని వీళ్ళు సర్వీస్కి కావాలన్నమాట భార్య అసలు నాకు ఆవిడ ప్రాణం అండి పంచప్రాణాలండి నా హృదయం ఆ మాట రాదండి ఈ వయసులో యాభై ఏళ్ళప్పుడు లేకపోతే నా పరిస్థితి ఏమిటంటే నీ పరిస్థితి కోసం ఆవిడ ఇక్కడ ఉండాలి ఇక్కడ ఆవిడ వెళ్ళిపోయిన సుఖంగా ఉంది సంతోషించు ఆవిడైనా సుఖంగా అబ్బాయి వీడికి సేవలు చేయట్లేదు కాబట్టి ఆవిడ పోయే బాధ ఆయన ఈవిడికి అన్యాయం చేశాడు ఏమిటా మెదల్సలేదు కాబట్టి బాధ అంతేనా మన ఆలోచనలు ఎలాగే ఉన్నాయి ఖచ్చితంగా అందుకని నలభై ఏళ్ళ వాళ్ళ దగ్గరికి మళ్ళీ మారిపోయింది అభిప్రాయం ఇంక యాభై ఏళ్ల మొగాన్ని ఎవరినైనా అడగండి అన్నాల బల దగ్గరికి వచ్చిన అమ్మని నాన్నని పొగట్టమే పి ఎందుకంటే వాడు అప్పటికే వెళ్ళిపోయారు పైకి సేవ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు గుర్తివాడు మా అమ్మ అసలు యాభై మంది వండి పెట్టేదాన్ని గుడి చూశాడా ఆ వీళ్ళ నాన్న మరి వీళ్ళ అమ్మరాష్టమం చుడుతూ ఉండేవాడు అప్పట్లో ఆయన ఎదురుతిచ్చాడు ఆయన మొగుడు కాబట్టి వీడు కొడుకు కాబట్టి తేడా ఉందండి నువ్వు ఒకలా అమ్మ ఆడతావు భర్త అయితే నీ బాబు భార్య అయితే ఒక అమ్మ ఒకలా మాట్లాడతావు కూతురు ఒకలా అమ్మ ఈ సంబంధాలను మనం మాట్లాడతాం కాబట్టి అన్ని సంబంధాలు మిథ్య అన్నారు శంకరాచార్య అన్ని బంధాలు మిథ్య అన్ని అభిప్రాయాలు మిథ్య అన్ని రూపాలు మిథ్య అన్ని పేర్లు మిథ్య మరి నామరూపాలని ఎందే జగత్తు లేదు కాబట్టి జగన్ మిథ్య అడుగు అడుక్కి రుజువు చేయగలిగే విషయం ఇది ఇందులో అర్థం కాని ఏముందండి మనకి ఇష్టం లేదు కానీ మనకి ఇష్టం లేనివన్నీ అర్థం కాదని అంటూ ఉంటాం మనం ఎందుకంటే అది విద్య అంటే మనం కలిసి వచ్చేది ఏం లేదు ఇక్కడ అది ఏదో ఉందంటే మనం పాముకోవచ్చు కాస్త కానీ వాస్తవం అది దానికి కాదన్నానకు లేదు రామాయణం ఓ పెద్ద నాటకం భారతం అంతకంటే నాటకం భాగవతం జగన్ నాటకం అందులో స్వయంగా ఆయనే పాత్రధారి ఆయన జగన్ నాటకం సూత్రధారి నేను డ్రామా ఆడుతున్నాను అయ్యాన్ని స్పష్టంగా చెబుతుంటే మనం అది నిజం అనుకుంటే ఏం చేస్తామండి ఇది జరుగుతున్నది భగవాన్ లేదా ఇది నాటకం అని గ్రహించగలిగితే మనకి చింత ఉండదు ఎందుకంటే హరిశ్చంద్ర నాటకంలో లోహితాసుడు పోయి చంద్రమత్త ఏడుస్తూ ఉంటే పద్యం బాగా పాడిందని వంద రూపాయలు ఇచ్చి రెండోసారి పాడమంటాడు బుద్ధి ఉంది వీటికి కొడుకుపోయి ఎవడేస్తుంటే వంద ఇచ్చి మళ్ళీ పాడమంటావు అదే లోకంలో ఎవరైనా ప్రమాదంలో కొడుకు చనిపోతే నువ్వు అక్కడికి వెళ్ళి ఇంకోసారి ఏడమని రికార్జ్ చేసుకుంటాడు గోమ కొట్టే ఇంకోసారి ఏడమంటారు చచ్చిపోతుంటే మరి అక్కడ జరిగిందేదే కదా అది నాటకమును స్పష్టంగా తెలుసు మనం దాన్ని రసాస్వాదన చేశాం రసాస్వాదన చెయ్యాలి జీవితాన్ని రసో వై సహా రంజని రమణి రస్య రణత్కిణి మేఖల రమార రతిరూప రతి ప్రియ కళానిది కావ్యకళ రసజ్ఞ రసశేవతికి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ జీవితంలో ప్రతిఘట్టాన్ని నాటకంగా భావించి రసాస్వాదన చెయ్యాలి దుఃఖకరమైన ఘట్టం జరిగితే దుఃఖ కరుణ రసాన్ని ఆస్వాదిస్తున్నాం మనకు కోపం వస్తే రౌద్ర రసాన్ని ఆస్వాదిస్తున్నాం వస్తుంది కోపం రావాల్సిందే కోపగించకపోతే కొన్ని పళ్ళవ్వు దుర్మార్గుల మీద కోపగించాల్సిందే మనం భయపడతాం కోపగించం ఆ కోపం వచ్చిన వాళ్ళని ఏమంటామంటే అంత కోపం వచ్చింది ఆయన ఏమైపోతారు ఏమవు నేను అప్పటి నుంచో కోపడుతున్నా నాకేం కాదు ఏం కాదు అది క్రోధ రసం ప్రతి నాలో నా లోపం లేదు కానీ నాకు చెడు చూస్తే కోపం అది నా బాధ్యత ఒక జ్ఞానిగా తెలిసిన వ్యక్తిగా కోప్పడాలమ్మా నా బాధ్యత నా బాధ్యత ఇది నాకేం సరదానా ఎటువంటి వాళ్ళని కోపడుతున్నా మీరు టీవీలో చూడండి ఒక్కడ తలుచుకుంటే నేను వేగలను ఎక్కడ చాలామంది పాపం అభిమానులు నాకు ఫోన్ చేసి ఏమండి మీకు ఏమంటే నువ్వేం కంగారు పడకమ్మా అంటే నాకేం కాదు అని అమ్మవారు చూసుకుంటూ నేను చెప్తాను వాళ్ళ దాపత్రయం వాళ్ళది కాదండి అనుమానం ఏమీ లేదమ్మా నేను పైకి ప్రదర్శిస్తున్నా కోపమైన అంతే అవసరమైతే శృంగారమైన అంతే బీభత్సమైన అంతే రౌద్రమేనా అంతే నేను ప్రదర్శిస్తున్నాను నా లోపల నన్ను నమ్మకపోండి నమ్మండి నాకు బడా అనుకుండా నా లోపల ఈ వేహి లేవు నమస్య నా మనస్సు అది ప్రదర్శన అంతే ప్రదర్శన చేయాలి ఎందుకంటే మనకు భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు సంస్కృతం తెలుసును తెలుగు తెలుసును నాలుగు విషయాలు తెలుసును నాకు నేనికే లోటు లేదు ఏ కోరిక లేదు నాకు భయం లేదు నేను కూడా నిజానికి చెప్పకపోతే ఎవడు చెబుతాడండి లోకంలో నాకేమీ అక్కర్లేదనే ప్రవచనకర్త కూడా నిజం చెప్పకపోతే ఎవరు చెబుతారామా ఉద్యోగస్తులు చెబుతారా గృహస్థులు అయిన స్త్రీలు చెబుతారా ఎవరు చెబుతారండి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నా ఎలా చెబుతారండి అయ్యో కుటుంబం ఏమో బెంగలేదు అయినా నేను ఇరవై ఏళ్ళుగా ఎలాగే ఉన్నా నా కుటుంబం పరమ వృద్ధిలో ఉంది అబ్బరేమి చేయాలి హాయిగా ఉన్నావు శారద వర్హించే మామిడి పేరు శారద నాకెంత ఆనందం శారద వరిహించే శంకరాచార్యుడు చేజీబట్టి నడువ చేయుచుండే శంకరాచార్య సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం ఎందుకు భయపడతామండి శారద వరిహించే శంకరాచార్యుడు చేజీ బట్టి నడువ చేయుచుండే బుద్ధిమంతులయిరి పుత్రులు ఇరుగురుకుడ బుద్ధిమంతులయిరి పుత్రులు పేర్కొనంగా ఇంత నిశ్చింతైన ఇంత జ్ఞానమయమైన ఇంత ధైర్యమైన జీవితాన్ని నేను గడపడానికి ఈ వెనకాల ఉన్న ముగ్గురు మూర్తులు కారణం అండి వారి గ్రంథాలు నేను చదివాను వారి మార్గంలో రామకృష్ణ మఠానికి వస్తున్నామంటే ప్రపంచంలో దేనికి భయపడకూడదు ప్రళయానికి భయపడకూడదు దాన్ని ఒక నాటకంగా జగన్నాటకంగా భావించారు అప్పుడు సర్వంఘ విధమేవాగం అని పరమహంస ఎందుకు ఈ ఉదాహరణలన్నీ చెప్పారు అర్థం తెలుసుండే చేశారు రావణాసునుడు కానీ దుర్యోధనుడు కానీ అది తెలుసుండే పరమాత్మ హీఈస్ యాక్టింగ్ ది రోల్ వెరీ ఫైన్ అని అడిగిపోయాడు ఆయన సరిపోయింది వాడి పాత్ర వాడు బాగా నటిస్తున్నాడు రే బావు అలాగే ఉండాలి మరి యుద్ధం జరగాలంటే అంతే ఎందుకంటే ఎంతోమంది కర్మలు యుద్ధంతో రాసిపెట్టున్నాయి వాళ్ళందరూ పోవాలి వీడు మళ్ళీ బుద్ధి మార్చుకుంటే వాళ్ళు పోరు మరి వీళ్ళ కోసం మళ్ళీ పుట్టాల పోదాని ఫైసల్ అయిపోతున్నాడు కూడా వీళ్ళు అలాగే ఉండాలి అయినా చూడండి ఆస్తిత్తులో కూడా ఆయన ప్రయత్నం మాలేదు దగ్గరికి వెళ్ళాడు అంటే జరగదని తెలుసును కూడా ప్రయత్నం చేశారండి దేవుడు మనం జరగదని తెలిస్తే మానేస్తున్నాం జరిగిన తర్వాత ఫలితం లేదని ఏడుస్తున్నాం ఇంకా మనకు భగవద్గీత ఎందుకు అర్థమవుతుంది ఇదే మనలో రావాల్సిన మార్పు ముఖ్యంగా అది చెయ్యాలి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి దానికి మార్గం చెబుతున్నాను ఆయన సాధారణంగా మనం ఏదో మనస్సుని నిగ్రహించుకున్నాం నిగ్రహించుకున్నాం ఉంటాం మనం నిగ్రహించుకున్నాం అన్నంతలో వ్యవహారం కాదండి దానికి పరమహంస గొప్ప ఉదాహరణ చెప్పింది ఏమిటంటే ఆశ్చర్యపడ్డానని చూసి మా ఆయోగులకు తోస్తాయా మా బూటకాళ్ళకి ఎందుకు తోస్తాయి అనుకున్నాను కట్టె కాలుతూ ఉంటుంది మీరు తడి కట్టను పొయ్యిలో పెట్టండి ఒకసారి తడిసిపోయిన కట్టే అది అంటుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే నేను తడి వెనక్కి వచ్చేస్తూ ఉంటున్నాను కట్టే ముందు కాలుతూ ఉంటే తడి వెనక్కి వచ్చేస్తుంది ఆ వేడికి తట్టుకోలేక వెనక్కి వచ్చేస్తుంది ఈ మనిషి ఏమనుకుంటాడంటే కట్టె బాగానే ఉంది ఇంకా తడి ఏం లేదనుకుంటాడు అది జ్వలిస్తుంటే అంతే కానీ ఆ జ్వలిస్తున్న కట్టే కొంతసేపు అలా కట్ట కారిపోవడం కారిపోవడం చివరికి ఈ చెమ్మంతా చిట్ట చివరి పేరుకుంటుందండి అక్కడింకా అగ్ని ఆరిపోతున్న నీరు మిగులుతుందండి ఇది గుర్తుంచుకోండి ఏదో జయించాం జయించాం జయించాం అనుకుంటారు మీరు జయించలేదు వెనక్కి పంపించిన విషయాలు అంట తొక్కి మీరు జయించలేదు తొక్కి ఈ తొక్కిపెట్టింది మళ్ళీ విజృంభించడం ఖాయం అందుకని చివర ఉన్న నీరు కూడా చెమ్మ కూడా బయటికి వెళ్ళిపోతే తప్ప అగ్ని జ్వరించే అవకాశం లేదు అగ్ని ఇలా అంటుకోవడం మొదలు పెట్టగానే కట్టే ముందు కొంచెం పొడిగా ఉందనుకోండి అంటుకుంటుంది అది అంటుకుంటే అనుకుంటే ఆ వేడికి ఈ చెమ్మ ఆవిరవుతుంది అనుకుంటున్నాం పొరపాటు వెనక్కి వస్తూ ఉంటుంది కట్టెలో కట్టిని ఆశ్రయించుకుని ఉంటాం వెనక్కి వస్తూ ఉంటుంది ఆ వెనక్కి వచ్చి వెనక్కి వచ్చి విచిత్రంగా భగవాన్ లీల ఆ వెనక్కి వెళ్ళి ఆ వెనకాల చివర కట్టి చివరి బాగా ఉంటుంది చూడండి అలా గడ్డ కట్టి అక్కడ పేరుకుంటుంది అందుకే మీరు మాతాపు చూడండి దీపావళి మాతాబులో వెంటించినప్పుడు ముందంతా బాగా అంటుకుంటుంది వెనకాల అలాగే ఉంటుంది ఎందుకంటే ఇసక కూరతారు అక్కడ ముందు పెట్టారు ఇసుక ఎందుకు కూరారు వీడు చేతో పట్టుకుంటాడు చెయ్యి అంటుకుంటాడు అందుకే మాకు పూర్వం అలాంటి మతాబులు పెట్టినప్పుడు వాడు ఇసుక పెట్టినా సరే మా అమ్మగారు మా నాన్నగారు చాలా జాగ్రత్తగా దాన్ని అట్లకాడ గుచ్చేవారు ఇదో ప్రకసం ఎక్కడ చెయ్యంట్టుకుంటుందో అంత మతాబు కాలుతుంది చివర కాలుదండి ఆ చివర నష్టం అనుకోకూడదు మనం చెయ్యి కాలకుండా చేసిన ఏర్పాటు అది అది ఎటువంటి ఉపయోగం ఇది అటువంటి అపయోగం మనస్సు అనే ఈ జ్ఞానం అనే అగ్ని జ్వలిస్తూ ఉన్నప్పుడు ఇంద్రియ వ్యామోహాలు అనేటువంటి చెమ్మ తడి చేపల్యం ఉంది అది వెనక్కిెడుతుంది పోదో వెనక్కిెడుతుంది అంతే పోద మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అది పోయే వరకు నువ్వు కృషి చేయవలసింది అంటాడు దానికి విశ్వామిత్రుడు ఉదాహరణ తూర్పు దిక్కును ఉండి తపస్సు మొదలెట్టాడు దక్షిణ దిక్కును మొదలు తపస్సు ఏదో దిక్కు చూసుకున్న ముందు తపస్సు మొదలు పెట్టాడు చేశాడు పదేళ్ళు చేశాడు బాగానే ఉంది తర్వాత మేనక వచ్చి కనపడింది అంతే ఇంక మరి పదిహేడు తపస్సు లేదు ఇంకా అయిపోయింది డిపార్ట్మెంట్ వేరే అక్కడ నుంచి అదే వెనకాల ఉండిపోవడం అంటే అదే తను మళ్ళీ మళ్ళీ తపస్సు మొదలుపెట్టి ఏమనుకున్నాడు మనిషి ఎప్పుడు తను ఓటం ఒప్పుకోడండి ఇప్పుడు కూడా మనం చేస్తున్న పని ఏదైనా తేడా వస్తే గ్రహస్థితి అలా ఉండే అలా జరిగిన గ్రహస్థితి కాదమ్మా మన మనస్థితి మనం ఒప్పుకోమో విషయాలు విశ్వామిత్రుడు అంతే అనట దక్షిణ దిక్కును మొదలు పెట్టాను అందుకే అలా జరిగింది మన మనస్సు వంకరని ఒప్పుకుంటామంటే ఎవడన్నా ఒప్పుకోడండి దక్షిణ దిక్కును మొదలు పెడితే అలా జరిగిందా దక్షిణామూర్తి స్తోత్రం ఉంది దక్షిణామూర్తి దక్షిణంగానే ఉంటాడే మరి అది శుభమే కదండి దక్షిణ దిక్కు వాస్తువు మనకి పనికిరాదంటాం ఎందుకో తెలుసా దక్షిణ దిక్కుని మనకి పర్వతం ఉందమ్మా మంచి గంతపు గాలి మనకి మన మన మన మూడు పక్కల సముద్రం ఉంది ఉత్తరపు దిక్కిన హిమాలయ పర్వతం ఎందుకంటే దక్షిణం తెరిపి వదులుకోమంటారు తెరిపి బాగా వదిలేయమంటారు ఎందుకంటే మలయ పర్వతం నుంచి మంచి చెట్ల నుంచి వచ్చే గాలి చల్లగా మనకి తగులుతుంది పూర్వం ఇప్పుడు కాదు పక్కన ఇంత పొడికి అపార్ట్మెంట్కి వచ్చాక తగిలే గాలి అని ఇక్కడ ఇప్పుడు వాస్తుే అనవసరం అసలు అది పిచ్చినమ్మకం ఇన్ని అపార్ట్మెంట్లు హైదరాబాద్లో ఉన్నాక వాస్తు గురించి మహాడకూడదు ఇంకా అది దీనికి పంచేది పూర్వం ఎకరం దుడ్డి ఎకరం ఇల్లు ఉన్నప్పుడు పుట్టిన వాస్తు అప్పుడు వర్తించే వాస్తువు ఇప్పుడేమిటి గజ గజన్ చూడలేదు బయటకు వద్దామంటే ఇప్పుడేమిటి వాస్తు దాన్ని పడుకుంచి ఇప్పుడు పెట్టుకుని మనం బాధపడుతున్నాం ఇక్కడ అలాగే దక్షిణం వైపు తెరిపి పెట్టుకున్న గాలి ఇస్తుంది దక్షిణం వైపు ఇంత తెరిపి పెట్టుకున్న సింహద్వారం ఎలా పెట్టుకుంటారండి అక్కడ తెలుపున తోడు సింహద్వారం పెట్టుకుంటారా అందుకని మనకి తూర్పు ముఖం అనేది ఎందుకంటే భారతదేశ భూభాగమే మీకు తూర్పుగా తిరిగి ఉంది ఉష్ణోగ్రత మనకి ఇతర దేశాల కంటే మనకి ఎక్కువ సూర్యుడి ఇక్కడ ముద ముందు ఎక్కువ ఉదయిస్తాడు ఎక్కువసేపు ఉంటాడు మన దేశంలో మన అదృష్టం అది నిజం చెప్పాలి అందుకని తూర్పు ముఖంగా మనకు మంచిది ఎందుకంటే వెలుతురు వెంటనే పెందరాళ్ళే వస్తుంది ఎక్కువసేపు ఉంటుంది ఇంటికి ఆరోగ్యానికి గాలికి మంచిది వ్రతాలు నోములు చేస్తే తూర్పుగా తిరిగి చేమలే పూర్వం కరెంట్ లేదు ట్యూబ్లైట్ లేవు ఆముదం దీపాలు అష్టమానం పెట్టుకోలేరు ఈ ముహూర్తాలన్నీ తెలారట్ట ఉంటాయి శనివారం ముహూర్తం తప్పితే మిగిలిన రోజులు ముహూర్తాలు తెలారకట్ట ఉంటాయి ఆ తెలారకట్టం తూర్పుగా మొదలు పెడితే ఒక అరగంటలో వెలుతురు పడుతుంది కాస్త అగిపెట్టిందో ఆముదం ఎక్కడుందో కనపడుతుంది అందుకే తూర్పుగా జరిగితేనే శుభం జరుగుతుంది ఉత్తరంగా జరిగితే జరగదని అక్కడ లేదు దానికి దీనికి సమర్యం ఇది అంత వాస్తు నథింగ్ బట్ ఇంజనీరింగ్ గాలి వెలుతురుకి సంబంధించిన విషయం తిప్పితే అక్కడ ఎవరు దేవతలు అంటే మనకు నా మరణానికి ఏం లేదు అక్కడ అలమార్చేయకూడదు శాస్త్రాన్ని అది ఇంజనీరింగ్ భౌతికం అది దాన్ని భౌతికాన్ని కూడా మనం ఏదో మతం చేసి పారేస్తారు కానీ పిచ్చి నమ్మకాలు బయలుదేరాయి అంతే తేడా మరి అందుకే అమెరికాలో మీకు దక్షిణం వాస్తూ అండి దక్షిణముఖంగా ఉంటాయి వెళ్ళండి ఎందుకంటే వాళ్ళ నిర్మాణాలు వేరు వాళ్ళ వ్యవహారం వేరు అక్కడ దక్షిణమే ఉంటాయి ఈ ఆచారాన్ని బట్టి పద్ధతిని బట్టి మారతాయన్ని కూడా అందుకని ఖచ్చితంగా మనం జయించి తీరాలి అంటే ఇలా వెనకాల ఉన్నదా మళ్ళీ ముందుకు రాకూడదు ఇంకా అందుకని మనస్సును ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా కటిలో తుఫానులా వెనక్కి వెళ్ళినట్టుగా వెనక్కి వెళుతుందా అని కాస్త ఆలోచించుకోవాలి అప్పుడు మనకు ఆ తత్వం అనేది అర్థమవుతుంది అందుకని ఇంద్రియ జయం విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి మొదట్లోనే తృంచేయగలిగితే మంచిది లేదు ఎప్పటికప్పుడు అయిపోయింది అనుకోవద్దు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నిరంతరం ఓ భాగవతం చదివినా భారతం చదివినా ఏ వేదాంత గ్రంథాలు ఏం విన్నా ఇలాంటి ప్రవచనాలు విన్నా దాన్ని అన్వయం చేసుకోవాలి అన్వయం చేసుకోవాలి దయచేసి వినడమే పుణ్యమని మాట్లాడకండి వినడమే పుణ్యం అనద్దు వినడంతో సరిపోదు అక్కడ వినడమే పుణ్యమని ప్రచారం బాగా జరగడం వల్ల ఏమవుతుందంటే మాకు ప్రయోజనాలు బాగా మాకు పళ్ళు పంచెలు పారితోషికాలు పాదాభోధనాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇంక వినడం పుణ్యం అయితే చెప్పేవాడు మహానుభావుడు కదా ఇంకా వాడు కాలమే పడిపోతే చాలు ఇంకేమంటున్నారు దానివల్ల మా వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నా నాకు ఏం మొహమాటం వెళ్ళా మాట్లాడడానికి బాగుపడుతున్న వాళ్ళు ఎంతమందో వెనపట్టల మీకు ఎప్పుడు అది ఉపయోగిస్తుంటే వినదాన్ని ఆచార్యం అన్వయించుకోవాలి పెట్టాలి తెలసేపలు ఎత్తేస్తారు అలా వెళ్ళిపోతుంది అలా వెళ్ళాక అంతసేపు ఒక అరగంట గంట సేపు అలా గట్టిగా పట్టుకుంటాడు కాసేపు అది కూడా శాంతించాక చుక్కాను పక్కనే కూర్చుంటాడు ఇంకా శాంతించాక నెమ్మదిగా ఓ చుట్టేస్తాడు అంటే వాడికి శాంతించాడు ఆ జీవితం చివర డెబ్భై ఏళ్ళ వయస్సులో ప్రశాంతంగా సాగే పచ్చాపొద్దనట్టుగా భగవంతుడి పాదాలు మనం వదలకూడదు పూర్తి ఆత్మజ్ఞానంలో ఈ నూట యాభై కూడా వివేకానందులు చేసుకున్నాం రామకృష్ణ పరమహంస ఇంకా పూర్వుడు ఆయన పుట్టిన తర్వాత ఆయన తప ఫలవు ఈ మఠాన్ని కాపాడుతోందని అడిపిస్తోంది మనకు తెలిసిన అబ్బాయి నువ్వు సముద్రంలో మునిగావా ఒక్క రత్నం నీకు దొరికిందా మరి ఎలా చెబుతున్నావురా బయటికెళ్ళి సముద్రం గురించి అని అడి నీకు అనుభవం లేదా నువ్వు ధ్యానం చేయలేదా ఆత్మ ఏమిటో తెలియదా కనీసం ఆత్మ దేహం కంటే మనస్సు కంటే బుద్ధికంటే ప్రాణం కంటే ఇంద్రియాల కంటే అతీతమైందనే విషయం కూడా నీకేం రుజువు కాలేదా ఊరికే మాట్లాడేస్తున్నావా ఇదంతా ధర్మప్రచారమా దీనికోసం చందాలా వసూళ్ళ కేంద్రాలా అవసరమా ఈ ఒక్క మఠం చేసి సరిపోదా ఎన్ని పుస్తకాలు వేసారండి ఉపనిషత్తులన్నీ వేశారు ఏ ఉపనిషత్తు కూడా ఎనభై పేజీలు దాటి ఎంత తక్కువ ధరలో దొరుకుతుందండి పది ఉపనిషత్తులు నేను స్వామి జ్ఞానదానంద అనువారం చేసిన నేను చదివి మాట్లాడుతున్నానమ్మా పది ఉపనిషత్తులు నేను సాందోగ్యం బృహదారుణ్యకో రెండు తప్పితే ఎనిమిది చదివా నా పూజలో సంధ్యావందనం తర్వాత భాగంగా నియమం పెట్టుకుని పది నిమిషాలు దాన్ని కేటాయించా నాలుగు పేజీలు చదువుతాను నా నేను పది నిమిషాలకు నాలుగు పేజీలు చదువుతాను అలాగా ఈశకేర కఠ ప్రశ్న ఉండక మాండూక్య ఐతర ఐతరేయ తైత్రయ్య ఉపనిషత్తులు అయిపోయినా ఇక చాందోగ్యం బృహదారణ్యకం జ్ఞానం రమ్మంటే ఎందుకు ప్రయత్నించాలి సమయం కేటాయించుకోవాలి అంతా చదువు వచ్చిన చదవగలం మనం ఏం చేస్తాం ఉపనిషత్తులు కట్టకట్టి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాను నేను అన్నీ పెట్టుకున్నాను ఎవరో వస్తే గౌతమి గ్రంథాలయమా వేట్లపాలే గ్రంథాలయమా దేనికి నువ్వు చదవనప్పుడు పుస్తకం ఇంట్లో ఉన్నదానికి పనికిరాని మనిషి ఇంట్లో ఉన్నదానికి తేడా ఏం మనం చదవాలన్నా చదవాలి లేకపోతే వాళ్ళకైనా చదివేవాళ్ళకి ఇచ్చేయండి వాడేం చదువుతాయి అది మళ్ళీ పుణ్యం దానం దానం ఉంటుంది దానం ఏమిటండి గ్రంథం దానం ఎప్పుడు వచ్చిందని పూర్వం తాటాక పుస్తకాలు వచ్చే రోజుల్లో ఎవరూ పుస్తకాలు రాసుకోలేరు కాబట్టి ప్రతులు తీయడం లేదు కాబట్టి అచ్చువేసే వ్యవస్థ లేదు కాబట్టి దాటి పుస్తకం దానం ఇస్తే పుణ్యం అనాలి ఇప్పుడు ఇవ్వడం ఏంటండి వాడు కొనుక్కోగల చదువుకోగలదు ఓ పెద్ద మనిషి నన్ను కలిసి ఒక బ్యాంకులో నేను పదివేలు మా నాన్నగారు పోతే పదివేలు విష్ణు సహస్రం వేయించానండి ఎనిమిది వేలు దానం ఇచ్చానండి ఇంకా రెండు వేలు మిగిలిపోయినా మీకు ఇస్తాను మీరు ఎవరికైనా పంచి పెడతారా అన్నాడు నేను అన్న వెంటనే నా శైలి నాకుంటుందిగా విష్ణు సహస్రం మీరు చదివేరా అన్నాను నేను చదవనండి నాకే అర్థం కాదు మరి నువ్వు ఇచ్చినవాడు కూడా ఎవరికే అర్థం కాదు ఎందుకు ఇచ్చావు ఇదో పెద్ద ప్రక్రియ దానం ఇచ్చావు దాని పైగా దాని ముందు వీళ్ళు నానమోహం ముందు విష్ణుమోహం ముందు వీళ్ళు నానమోహం వేస్తాడు ఇదో కరం ఎక్కడ అదో తదిిన శుభ్రంగా విష్ణు శాంతాగారం భుజగసేను ఆయన ఉంటే ఆ దివ్యమంగళ విగ్రహాలను చూడకుండా వీడు విన్నానని అక్కడ తయారు ఇక్కడ ఈ మృత విగ్రహాలు ఇది ఒక పెద్ద పుణ్యం దానికోసం వశుడు అన్నీ ఇస్తారండి ఎవడు చదవడండి చదవడానికి పుస్తకం ఎందుకండి చదివితే ఎన్ని రహస్యాలు తెలుస్తున్నాయి అంటే సంబుద్ధిలో సముద్రంలో ఒక్క రత్నం కూడా తేకుండా బయటికి కనీసం ఎలా ఉందో దాని రంగు ఏమిటో రుచి ఏమిటో కాంతి ఏమిటో చూడకుండా హౌ యు క్యాన్ డిఫైన్ ది జ్యూయర్ నువ్వు ఎలా వర్ణిస్తావు నీకు మాట్లాస్తే సరిపోయిందా నా మతాభినివేశిత్వాత్ నా భాషామేషమాత్రత ముక్తిర్ విన ఆత్మవిజ్ఞానాత్ ఇది వేదాంత డిండిమక నువ్వెంత మతాచారాలు పెంచినా నీకు ఆత్మార్థం కాదయ్యా నా భాషా భాషాభివేషిత పాండిత్యంలో ఎంత పట్టున్న సమాసాలు గుప్పించవచ్చు వాక్యాలు గుప్పించవచ్చు కానీ నీకు జ్ఞానం రాదయ్య స్పష్టంగా చెప్పారు శంకరాచ్య ముక్తి ఆత్మవిజ్ఞానా ఆత్మను నువ్వు చూశావా అదేమిటో అనుభూతి చెందావా నీ జీవితంలో దాన్ని అన్వయించుకుంటున్నావా నీకు దుఃఖం వచ్చినా నువ్వు పొంగిపోకుండా ఉన్నావా నీకు సుఖం వచ్చినా గౌరవం జరిగినా సన్మానం జరిగినా పొంగిపోకుండా ఉన్నావా ఈ వ్యక్తి అలా ఉంటే అప్పుడు చెప్పే అధికారం మనం మునకుండా ఎలా చెబుతాము నాకు ఇప్పటికీ బాధ అది చెప్పే అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి నాకు అందుకే నేను ఈ మధ్య నిర్ణయించుకుని నేను టీవీలో కూడా ప్రకటించాను నా కార్యక్రమాలు నేనే సగానికి సగం తగ్గించుకుంటున్నా నన్ను దయచేసి మౌనం ధ్యానం చేసుకోని ఉండే నేను టీవీలో అడిగాను జనాన్ని నేను తగ్గించుకున్నా గలతీ టీవీలో భారత అని మళ్ళీ వాళ్ళు అడిగితే నేను చెప్పను అని ఏం లేదమ్మా వేరే విషయమైనా వాళ్ళు నన్ను బంగారంలో చూసుకున్నారు నాకేమీ ఇబ్బంది కలగల కానీ నేనే కావాలని తగ్గించుకున్నాను మిగిలిన జీవితాన్ని యాభై ఎనిమిది నా వయస్సు నేను చూడొద్దా ఆత్మ పదార్థాన్ని వర్ణించుకుంటూ కూర్చోవడమేనా నేనేం మౌనంగా ఉండొద్దా నేనేం ధ్యానం చేయొద్దా నేనేం తపస్సు చేయిద్దా ఎంతసేపు అట్టిగా వేపుడు వంకాయ పత్రం తినేసి కూర్చోడమేనా నేను చూస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదేమో నన్ను చూడగానే అందరికీ తెలుస్తుందేమో అభ్యుదయం నేను సాధించాలి కదా ఆ ముగ్గురు మూర్తుల్ని మందిరంలో చూసి దండం పెట్టుకుని వచ్చేవే ఆ మూర్తుల మనం ఎదగాలి కానీ వర్ణించుకుంటూ కూర్చోవడమేనా అంటే మూర్తుల్ని అదే అని చెప్పింది నువ్వు అనుభవించావా నువ్వు చూసావా నువ్వు చూడడం దాన్ని ఎలా చెబుతున్నావు నువ్వు అనుభూతి చెందనేది విషయాన్ని అందుకని ముందు మౌనం ప్రారం ప్రారంభించు ధ్యానం చేయి నువ్వు అనుభూతి పొందే ప్రయత్నం చేయి ఆ అనుభూతికి ప్రయత్నం చేస్తేనండి నేను ఆస్వాదించి చెబుతున్న అతిలోక రహస్యాలు అని మీకు తెలుస్తాయమ్మా అతిలోక రహస్యాలు నేను నా పని నా కార్యక్రమాలు టీవీ కార్యక్రమాలు ముఖ్యంగా సగానికి తగ్గించుకుని పూర్తి దృష్టి ఈ మధ్య లలితా సహస్రం మీద పెట్టాను నిరంతరం చదవడమే పని చదవడమే పని మా గుర్తు చేసుకోవడమే పని గుర్తు చేసుకోవడమే అపూర్వమైన అర్థాలు తోస్తున్నాయి భాస్కర్ రాయల పుస్తకంలో లేవు సింహంపట్ల వారి పుస్తకంలో లేవు కొడుగు బార్థసారథి గారి పుస్తకాలను లేవు ఇతరుడు నాకు తోస్తున్నాయి మళ్ళీ కొత్తగా అమ్మవారి దయా మౌనోధ్యానం అంత గోపతి నేను వెంటనే ప్రసంగంలో చేర్చి చెబుతున్నాడు ఎక్కడ కూర్చాక నేనే అనుకుంటాను అదేమిటి ఇదివరికిప్పుడు నాకు తోచలేదు ఇప్పుడు ఎలా తోచింది ఇది మౌనానికి ధ్యానానికి అంత గొప్పతనం ఉందమ్మా ప్రవచనం మాలాంటి వాళ్ళని నేనో మరొకరు ఇద్దరు ముగ్గురో చేయగలరు మౌనంగా మీరు అందరూ ప్రతి ఒక్కరే హక్త మౌనానికి యోగ్యతేం లేదు మాట్లాడకుండా కూర్చోడానికి యోగ్యతే ఉంటుంది మాట్లాడాలంటే యోగ్యత కానీ అందుకే రమణ మహర్షి చెబుతారు మౌనం అంటే మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు మాట్లాడాలని అనిపించకపోవడం అని అది మౌనం మాట్లాడాలని అనిపించకూడదు అది మౌనం అంటే అది మనస్సు గొప్ప లక్షణం దానికి సంబంధించి మనప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహగా భావ సంశుద్ధి రీత్యేత తపో మానసముచ్యే భగవద్గీత పదిహేడో అధ్యాయంలో మానసికమైన సాత్వికం అంటే ఏమిటో చెప్పడం మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహగా భావ సంశుద్ధి ఈ విషయం మనకి తెలిసిన అనుకూలంగా ఆలోచించడం పాజిటివ్గా ఎవరింటోనో ఎవరికో ఉద్యోగ ఉద్యోగంలో ఉద్యోగం వచ్చింది మన బంధువుల్లో ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వచ్చింది బాగుంది పోన్లే వాడు సుఖంగా ఉంటాడు ఆ ఎంతకాలానికి వచ్చింది ఏదో బోర్డు ఉద్యోగం ఎందుకన్నమాట మనకి ఇష్టం లేదు వాళ్ళ ఇంటో వచ్చింది ఎవరికీ ఉద్యోగం లేదు అంటే ఎంత ఆనందంగా ఉందో ఈ మాట్లాడే మనిషికి వాడు ఒక్కడికే రావడం ఎవరికీ రాకపోవడం వారు క్షవరం అయిపోవడం పరమానందంగా ఉంది ఇది వార్త వ్యాచ్యే ఉద్యోగం వచ్చింది అని ఎందుకని వెంటనే మనం వ్యాక్సిన్కు జోడిస్తున్నాం మనం మన మనస్సులో ఉండింది అదేనండి యోగవాసిస్తుంది చెప్పింది మనమే మనస్య నుంచే ప్రపంచం వచ్చింది చిత్తం కారణవర్ధానం చిత్తం కారణవర్ధానం తచ్చికిత్సం ప్రయత్నత తస్మిన్ క్షీణే జగక్షీణం అన్ని రకాల అర్థాలకి అనర్థానికి మనస్సే మూలమయ్యా తస్మిన్ సతి జగత్రయం మూడు లోకాలు అందులోనే ఉన్నాయ్యా తస్మిన్ క్షీణే జగక్షీణం మనస్సును కనుక లేకుండా చేస్తే మూడు లోకాలు ఉండవయ్యా జగన్ విధ్యాన్ని నీకు అని చెప్పి తత్ చికిత్సం ప్రయత్నత దానికి చికిత్స చేయండి ప్రపంచంలో ఎవరికో చేద్దామని చూస్తారేమిటి ఇంతమంది కూర్చున్నామమ్మ ఒక్క కుర్చీ ఖాళీ లేకుండా మనందరి మనస్సులు బాగుంటే ప్రపంచం బాగుంటుందా ఇంతకంటే ఏమైనా ప్రపంచం ఊడిపడాలా ఎక్కడి నుంచైనా అప్పుడు ఇంతమంది మనం పవిత్రంగా ఆలోచిస్తున్న ఆ ముగ్గురు మూర్తుల ఆ మనకి లభించవా వాళ్ళ తపస్సు వల్ల మన ప్రయత్నాలు ఫలించవా ఈ అపారమైన నమ్మకంతో మనం ఉండాలి అందుకని నువ్వు అనుభవించడం అంటే అర్థమంది మౌనంగా ఉండు ధ్యానం చేయి పోనీ మాబోటి వాళ్ళు మాట్లాడడానికి అలవాటు పడిన వాళ్ళం ఏదో బాగా చెబుతాం ఇవాళ మేము మానేస్తామన్నా తగ్గించుకుంటామన్నా చాలామంది మీరు బాధపడతారు పోనీ భగవంతుడు మాకు అప్పగించిన కర్తవ్యం అనుకుంటామో మేము చేస్తాం అందరూ చేయాల్సిన పనేం లేదు కదా అందరికీ అవసరం లేదు అవకాశం లేదు ఆ అవకాశం లేదు వాళ్ళు ఎవరో మాట్లాడారు వాళ్ళు ఎవరో పైకి వచ్చారు వాళ్ళు ఎవరో ఏదో అయ్యారని మాట మానేసి మౌనంగా ధ్యానం చేయడంలో ఇంత గొప్పతనం ఉందా అని మీరందరూ మౌనంగా ఉండి భగవద్ధ్యానం చేయగలిగితే మీ కుటుంబాలు ముందు బాగుంటాయండి మీ జీవితాలు ముందు బాగుంటాయండి మీ అందరి జీవితాలు బాగుంటే దేశమంతా బాగున్నట్టు కదా ఇంకా దేశం ఎక్కడైనా ఉందా దేశం ఎక్కడైనా అండమాన్లో ఉందా ఇక్కడ లేదా దేశం మన కుటుంబం ఇప్పుడు మన చేతిలో ఉంది మన జీవితం ఇప్పుడు మన చేతిలో ఉంది అన్నీ స్వాధీనం అదే చెబుతారు కథామృతంలో పరమాత్మ భక్తి మనస్సులో ఉంటే అన్నీ స్వాధీనమవుతాయి నీ కుటుంబ సమస్యలు నీ ఉద్యోగం చేసే చోట నీ కార్యాలయంలో ఉన్న సమస్యలు నీ ఉన్న చోట ప్రభుత్వంతో నీకు ఏర్పడే ఇబ్బందులు ఉన్న పనులు అలాగే యావత్ సమాజం నీ గుప్పిట్లో ఉంటుందా భక్తి ఒకదాన్ని కలిగి ఉండి మనస్సులో చాలండి భగవద్భక్తి భగవద్భక్తి భగవద్భక్తి అది కలిగి ఉండమంటే నిరంతరం నామస్మరణ నిరంతరం నామస్మరణ మాట ఆగింది అంటే నామంలో గెలిపోవాలి పని ఆగింది అంటే నామంలో గెలిపోవాలి పని చేస్తూ కూడా స్మరణ చేయగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకోట చేస్తూ కూడా కొన్ని పనులు మామూలు సాదా సీదా పనులు ఉంటాయి వాటికి అంతవో శ్రద్ధ పెట్టి చేయాల్సింది ఏం లేదు ఎక్కడ ఏదైనా పితృకార్యమా శ్రద్ధ పెట్టాను పితృకార్యమో మనమేమో పరమశ్రద్ధ పెట్టి చేయాలి దాన్ని ఏమో యాంత్రికంగా నడిపించాడు ఏదో పెట్టేయండి ఏదోటి పెట్టండి పితృకార్యం ఖచ్చితంగా దర్భ అంటే దర్భే పెట్టాలి మొహమాటం వెళ్ళే ఏ కూర ఉండమంటే ఆ కూరే ఉండాలి ఎందుకు తెలుసు దానికి లలిత సహస్రంలో నాకు తోచిన అర్థం స్వాహ స్వధ స్మృతిర్మేధ మతి స్వాహ స్వధ శృతి మతిర్మేధ శృతి స్మృతి రణుత్తమ స్వాహ స్వధ మతి మేధ శృతి స్మృతి సరిగ్గా ఇది ముందున్న మూడు స్వాహ మతి శృతి మూడు ఒకచోట రాయడం దాని ఎదురుగా స్వధ మతి మధ మేధా తర్వాత స్మృతిర అవి రెండు విభాగాలు స్వహాకారం యజ్ఞం చేసేటప్పుడు స్వధాకారం పితృకార్యం పి భక్తిగా పూజ చేసేటప్పుడు సత్యనారాయణ వర్తం చేసేటప్పుడు మతి ప్రధానం పితృకార్యంలో మతి కాదంటే మేధాశక్తి ప్రధానం శాస్త్రం ప్రధానం ఎలా చేయాలో అలాగే ఇచ్చేయాలి నేను భక్తిగా చేశానంటే కుదరదు ఎన్ని కోరులు ఉండమంటే అన్ని వండాల్సిందే మాట్లాడడానికి వీళ్ళ అది పితృకార్యం దానికి శాస్త్రం ఎందుకంటే విద్యుత్తు లైట్ వెలగాలంటేనంటే శాస్త్రీయంగా మీరు వైర్ తీసుకెళ్ళాలి కానీ విద్యుత్తోయన మహా విద్యుత్ పరమభక్తితో అడుగుతున్నాను వెలుగు అంటే వెలగదండి అది నీకు భక్తున్నా లేకపోయినా వైరు పెడితే వెలుగుతుంది అంటే పితృకార్యాలకు సంబంధించినంత టెక్నాలజీ శాస్త్రీయత అది ఖచ్చితంగా విద్యుత్ లాగా కంప్యూటర్ లాగా ఎలక్ట్రానిక్స్ లాగా పనిచేయవలసిందే దానికి ఏ వైరు ఉండాలో ఆ వైరే ఉండాలి ఎంత ఉండాలో అంతే ఉండాలి దర్భగడ్డ అంటే దర్భగడ్డే ఈ కూర అంటే ఆ కూరే ఈ మనిషి అంటే ఈ మనిషి ఈ సమయం అంటే ఈ సమయమే ఖచ్చితంగా ఉండాలి యజ్ఞం వేరు స్వాహాకారం అది భక్తి భక్తితో చేస్తే యజ్ఞంలో లోపాలు జరిగినా క్షమిస్తాను స్వధాకారం పితృకార్యంలో లోపం జరగడానికి వీలు లేదు అందుకే శ్రద్ధయా క్రీతి ఇది శ్రాద్ధం అన్నారు మన కర్మ కొద్దీ ఏదో తిట్టుపదం అయింది వీడి శ్రాద్ధం వాడి శాద్ధం అంటారు అన్ని తిట్టుపదాలు చేసే మనం బంగారం లాంటి మాట శ్రాద్ధం చాలా గొప్ప మాట శ్రద్ధయా క్రీతి ఇది శ్రాద్ధం అన్నారు అంత శ్రద్ధగా చేయాలి దాన్ని చేయకూడదు ఏదో పెట్టేసామంటే కుదరదు అక్కడ భీష్ముడు శంతనుడికి ఆపత్యేకం చేస్తున్నట్ట భారతంలో చాలా అద్భుతమైన విషయం ఉంటుంది చారుచర్యలో క్షేమేంద్రుడు రాస్తాడు భీష్ముడు శంతనుడికి ఆపత్యేకం పెడుతుంటే అక్కడ కూర్చుని అలా అబ్్యేకం గంగానది తీరంలో గంగానది తీరం ఉంటే ఎవరు తల్లి తల్లి ఎదురుగా ఉండగా తండ్రికి అభ్యేకం మనకు సంప్రదాయంలో కూడా ఖచ్చితంగా తండ్రికి అభ్యేకం చేస్తే తల్లి ఉండి తీరారు ఆవిడ బతుకుంటే ఉండి తీరారు ఒక పుట్టింట్లో ఉన్నా సరే తీసుకురావాల్సిందే అవి లేకుండా పెట్టుకో